దయచేసి అందరికి వందనాలు దయచేసి అందరికన్నా స్తోత్రం ప్రభా నేనా సింహ ప్రభా నీ పాదంలోకి వేళ స్తోత్రాలు దేవాయసిమధ్యాహ్న సమ్మేళన దేవాయసి కూడుకొని ఉండగా దేవాయశ్వ పట్ల ఉండి దేవాయసింహ ప్రభావ ప్రతి ఒక్క గద్దించి దేవాయస్మా ప్రభంలో సజీవులెక్కలు వచ్చిన ఎటువంటి ఆటకం ఎటువంటి కీడు లేకుండా దేవాయస్మ ఇంకా కృపచేత మమ్మల్ని బ్రతికించిన దాన్ని బట్టి స్తోత్రం అప్పుడువా నీకే మహిమ గణత ప్రభావం చెల్లెల మా అప్పుడువా ప్రతి ఒక్క చేస్తూ కృష్ణుడు మీరే తోడైన దాన్ని వందన స్తోత్రాలు దేవా ప్రతి ఫ్యామిలీ అందు దేవా మీరే సాయం చేసిన దాన్ని స్తోత్రం దేవా మీరే నివసించి ప్రతి ఫ్యామిలీలో మహిమ గణత ప్రభావం చెల్లెలం అప్పుడు మీకే దేవా వేసే మా ప్రభావి ఆది నుంచి అంత వరకు దేవాయసం ప్రతి ఒక్క ప్రేర్లో పాటలో ప్రతి ఒక్క వాక్యంలో మాతోటి మాట్లాడి దేవాయశ్ర సిద్ధపరిచే దేవా నీ కొరకు జీవించే బిడ్డలో ఉండాలని చెప్తున్నాం మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవాయశ్ మా ప్రభావ నీ తట తిరిగే బిడ్డలుగా ఉంటాక సాయం చేస్తారని త్వరగా రాబోతే నేస్త గ్రీస్ పడి తండ్రి ఆ మేన్ ఆ మేన్గా థ్యాంక్ యూ లోక యాత్రులే జీవిత యాత్ర ఎంత కఠినము జీవిత యాత్ర ఎంత కఠినము గోరాంధకారుషాలు నా గోరాధకార అభ్యంతరములు ఎల్లూ అభ్యంతరములు ఎన్నో కయో వారక్ష కయో రక్ష esaaguchunna neeve aasrayamo isesu prabhuva neeve aasrayamo isesu prabhuva anudinamo adarinchedangu anudinamo nanu aadarinchadavu మీతో ఉన్నాను విడువాలేదనుడు మీతో ఉన్నాను విడువాలేదనడు నీ ప్రేమ మధురా స్వరము ఉన్నాను మీ ప్రేమ మధురా స్వరమున్నాను ఈలోకయాత్ర లోక యాత్ర సాగుండ తోడై ఉండదవు అంతము వరకు తోడై అంతము వరకు నీవు విడువావు అందరు విడచినను నీవు విడువావు అందరూ విడచినను नूतन बलम नाको सगे रहो नूतन बलम नाको सगे रहो हे स्थिर मगनु ना ई कोरी कैदीए हे स्थिर मगनु ना ई कोरी कैदीए इलो कायात्राले साधु जणा इलो eralu nisa gundha akasare nu akasare ko ayana krishtesu la thodandu ayana krishtesu la thodandu ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిస్తాం స్తోత్రం ప్రభ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతులకు తండ్రి మహిమస్వరూపకు దేవ కృపా మైడానికి వందాలి సయం ఈ ఘర్షణ కాలం అంత మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మమ్మల్ని సజీవల నిలబెట్టుకున్నారు తండ్రి దేవారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు తండ్రి నీకే వందాలిసయ్య నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాహాలలుయ్య నా దేవ నా ప్రవ్వ ఈ యొక్క మధ్య కనసంలో మీ సంధికి వచ్చినైనా మీకు రూపాసిం మాసం ఆశ్రయించడం మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయని మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించినైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభ మీ ఆత్మ సాయమాకు అనుగరించండి తండ్రి నీకు వందాలే స నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవడమేనా వాక్యం ధ్యానించే ధన్యత మీరు మా అందరికీ అనుగరించినారు ప్రభా ఇక దినం ఎంతోమంది చూడలేకపోయినారు మమ్మల్ని పెట్టుకొని మీ కృప దగ్గర అయినా మీ కృపా సింహాసనం దగ్గర మమ్మల్ని నడిపించినారు తండ్రి దాన్ని నీకు వందాన్ని చెల్లిస్తమేనా మీ వాక్యం మీరు ధ్యానించబోతున్నాగా ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభావా మీ ఆత్మ సాయమాకు అనుగరించండి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేసినైనా మీ తలంపులు మేము చోటిస్తున్నమైనా మా ప్రవర్తన అంతటేందు మీ అధికారానికి మే ఒప్పుకుంటున్నమైనా మీ ఆత్మధర్మం నడిపించండి మీ వాక్శక్తి మాకు అనుగరించి మీరే మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధనామం ప్రాదిష్టం తండ్రి అలలీయ ఈరోజు మనము ధ్యానించే అంశం ఏంటంటే భారము దేవుని పట్ల మనకున్న భారం ఏంది అనేది మనం ఈరోజు మనం ధ్యానిస్తాం అలాంటి భారం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆయనలో ఆయన భారం వేసుకొని అంటే ఆయన సువార్త ఎందుకంటే భారం అంటే ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపడింది కాబట్టి అది ఎప్పుడు కూడా భారం కాదు ఎందుకంటే ఆ కీర్తన గ్రంథంలో వాక్యం ఉంది అనుదినము మా భారం భరిస్తున్నారని ఉంది వాక్యం కాబట్టి భారం అనేది ఆయన భారం ఎప్పుడు కూడా తేలిగ్గా ఉంటుంది సులువుగా ఉంటుంది కానీ భారం అది ఎందుకంటే అది ఒక బాధ్యత లాంటిది అన్నట్టు భారం అంటే ఒక బాధ్యత కాబట్టి అలాంటి బాధ్యత రహితమైన జీవితం మనం జీవించాలా ప్రభు పట్ల అన్నప్పుడు అలాంటి భారం కలిగి మనం వెళ్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా మనం ఆ భారాన్ని మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభులు ఎట్లా సాగాల ఎన్ని అవంతిరాలు ఎదురైనా కానీ మన ప్రవర్తన మన బిహేవి ప్రతి దశల్లో సేవకుల విషయంలో కానీ దేని విషయంలో కానీ ఏదన్నా కానీ దాంట్లో మనం ఏ రీతిగా మనం మన పిలుపుకు తగినట్లు మనం జీవిస్తున్నాం అనేది ఇక్కడ మనం ఒక ఒక వాక్య నుంచి ఒక మనం ఇక్కడ భారం అనే విషయం గురించి మనం ధ్యానిస్తున్నాము మన ఆత్మీయ జీవితంలో మనం పోయినప్పుడు దేవుని పట్ల మనకున్న భారం ఏంది ఆ భారము మనం ప్రతి దశలో ఏ రీతిగా మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభులు మన సేవను కొనసాగించుకోవాలా ఎన్ని ఆపదలు వచ్చినా కానీ ఎన్ని దేని విషయంలో కానీ మనం అది మర్చిపోకుండా ప్రతి దశలో దేవుని పట్ల మనం ఎట్లా విధేత కలిగి మనం పోవాలా అనే విషయం ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం అయితే ఇక్కడ నిర్గమాకాండంలోంచి మనం ధ్యానిస్తున్నప్పుడు మోసే గురించి మనం ఇక్కడ చేస్తాం ప్రవక్త మోషే గొప్ప సేవకుడు ఆయన చూడండి ఆయన గురించి ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక మోసే అంటే గొప్ప సేవకుడు ఆయన కాబట్టి ఆ దినములలో ఉన్నప్పుడు అంటే చూడండి మోసే మన నిర్గమాకాండం రెండాధ్యాయము పదకొండవ వచ్చినంలో మనం చూసినప్పుడు ఆ దినములలో మోష పెద్దవాడై తన జనుల ఎద్దకు వారి బారములను చూశను అప్పుడు అతడు తన ప్రజలలో జనులలో ఒక హెబ్రిని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవరినూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి సరే ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ దినములలో అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇస్రాల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస్తలుగా ఐగుప్తు దేశాలు ఉన్నప్పుడు భయంకరమైన శ్రమలో వాళ్ళు ఆ దేశపు రాజు ఫరో భయంకరమైన శ్రమలో వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ చేత ఎట్టి చాకిరి చేసుకుంటున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు భయంకరమైన బాధలు అనిపిస్తున్నప్పుడు అప్పుడు మోస పెద్దవాడై తర్వాత ఆ జనల్లిద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ భారాలు చూస్తారు అక్కడ కాబట్టి మోస విషయంలో అర్థం చేసుకుంటే ఆయన చిన్నతనంలో నుంచే ఐగుప్తులో చిన్న పిల్లలందరినీ చంపేస్తుంటే వాళ్ళ తల్లి ఆ ఆ జమ్ము పెట్టులో జమ్ములో ఆమె ఆయనను దాసి పెట్టడం తర్వాత ఆయన ఆ ఫరో కుమార్తె ఆమె తీసుకోవటం తర్వాత ఆ తల్లినే ఆయనకి అప్పగిచ్చి పెంచటం అవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు ఆ రీతిగా మనల్ని కాపాడుతున్నాడు మోసే లాంటి వాడు మోసేని ఎందుకు కాపాడిండు ఆ క్షణం చూడండి ఆయన హెబ్రిడ్ అన్నప్పుడు వాళ్ళు అప్పటికీ హెబ్రిడ్ చాలా మంది చంపేస్తున్నారు అక్కడ దేవుని బిడల్ని కానీ ఆమి కూడా ఆ డిసిషన్ తీసుకోవచ్చు అక్కడ మనకు అవసరం లేదని కానీ దేవుడు అక్కడ ఆమె పట్ల కనికరం చూపించి మోసే కాపాడినట్టు తర్వాత ఆమె కుమారునిగా పెంచబడినట్టు ఆమె అప్పగించటం తర్వాత ఇవన్నీ మనకు తెలుసు తర్వాత ఆయన ఒప్పుకోలే తర్వాత చూడండి ఆ రీతిగా ఉంటున్నప్పుడు దేవుడు ఆ ఒక ఐగుప్తి దేశంలో ఉన్న ఇస్రాల్ ప్రజలు అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మోసే వాళ్ళ ఆయన ఆ ఐగుప్తుడు ఆ వాళ్ళ ఇస్రాయల్ ప్రజల్ని కొడుతున్నప్పుడు ఆయన సూసి చూసి సహించలేక ఆయనను ఆయనను చంపడం అక్కడ మనం చూస్తాం తర్వాత ఆయన పారిపోవటం తన దేశానికి వెళ్ళిపోవటం వాళ్ళ మందే ఒక గొర్రెలను కాయటం అవన్నీ మనం చూస్తూ అయితే అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మోసే ఆ రీతిగా వెళ్ళినప్పుడు మళ్ళా ఒకసారి వచ్చిండు ఆయన చూసిండు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి పారిపోయింది ఆయన తర్వాత ఆయన మందను మేపుకుంటూ ఉన్నాడు కానీ అక్కడ చూసి మోసేలో దేవుడు ఏం చూసిండంటే ఈయన అన్యాయాన్ని సహించడు అన్యాయాన్ని సహించాడు కాబట్టి ఆక బానిసలు ఉన్నప్పుడు నా ప్రజల్ని వాళ్ళు కొడుతుంటే మోసే అడ్డగించి వాడిని అడ్డగించండు కాబట్టి ఇలాంటి వ్యక్తిని నేర్పరచుకుంటా అని దేవుడు తలంపగలిగిందేమో చూడండి కాబట్టి ఆయన ఆశ ఆయన దుర్పథం ఏంటంటే ఒకడు అన్యాయం ఒకరిని కొడతా ఉంటే మోసే కాబట్టి మోసే ఆ చేయటం వల్ల తర్వాత తప్పించుకొని పారిపోయినప్పుడు అంతా తెలిసిపోయినాక పారిపోయినప్పుడు ఆయన మంద మేపుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తర్వాత మోసకు ప్రత్యక్షం కావటం అవన్నీ మనం చూస్తాం మూడో అధ్యాయంకి వచ్చేవరకి కాబట్టి మూడో అధ్యాయం వచ్చినప్పుడు అక్కడ మంద మండుచున్న పదవుల దేవుడు మాట్లాడటం మన ప్రభు ఆయన అవన్నీ మనం చూస్తాం అవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇస్రాల్ ప్రజలంతా అంతకు ముందు వాళ్ళు ఎంతగానో నిట్టూర్పు విరుస్తూ బాధలు అనుభవిస్తూ కష్టాలు శ్రమలు అనుభవిస్తూ వాళ్ళంతా అంత బానిసలుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు విడిపిస్తారని చెప్పి వాళ్ళు మొర పెడతా ఉంటే అప్పుడు దేవుడు చూసిండు అబ్రహాం ఇసాకు యాకోబులకు చేసిన వాగ్దానం చూడండి ఇరవై మూడు వచ్చే రెండు ఆర్థిక అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయిండు కాబట్టి వెట్టు చేసుకునే వాళ్ళంతా వాళ్ళంతా భయంకరంగా నిటూరు పిలుస్తూ అంటే వేరొక రాజు వచ్చిండు అక్కడ చూడండి ఆ మొర దేవుని ఎద్దకు చేరింది ఆ మొర దేవుని ఎద్దకు చేరింది కాబట్టి వాళ్ళు మొరపెట్టిండ్రో మమ్మల్ని ఎవరు ఈ బానిసత్వం నుంచి విడిపిస్తారు అని ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టిండ్రో అప్పుడు దేవుడు చూస్తున్నాడు ఎవరిని పంపించాలా చూడండి కాబట్టి ఆ దేవుని ఎద్ద చేరినప్పుడు కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాం ఇసాకు యాకోబులకు చేసిన యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి అంతకుముందు జ్ఞాపకం ఉంది చూడండి ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టిండ్రో అప్పుడు దేవుడు సన్నిధికి వాళ్ళ మొర చేరింది దేవుడు ఇజ్రాయిల్లను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను కాబట్టి ఆయన ప్రజల ఎందు లక్ష్యం ఏ రీతిగా నా బిడలు ఏ రీతిగానే సరే ఆ బాణిసత్వం నుంచి బయటికి నేను తీసుకొని రావాలా అనేది ఆయన చూసిన్నాయి ఆ రీతిగా ఎందుకంటే ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే గొప్ప దేవుడు అలాంటి దేవుడు మన కలిగి ఉన్నప్పుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూసిండు అహరోనున్నాడు ఇంకా ఎంతో మంది ఉండొచ్చు కదా కాబట్టి మోసే ఒకటే దానికి అర్హుడు అని ఎందుకంటే మోషే చాలా సాత్వికుడు తగ్గింపు జీవితం కలిగిన మోషే చాలా తగ్గింపు కలిగిన ఎందుకంటే మనం సేవా జీవితంలో ఉన్నప్పుడు మనకి ఎంతో తగ్గింపు జీవితం చాలా అవసరం ఒక దశలో మనకు అహం అడ్డొస్తా ఉంటుంది కానీ అటు అన్నిటి మనం షేదించుకోవాలా దాన్ని అని చేసుకోవాలన్నట్టు కాబట్టి మోసే ఆ ఐగుప్తి దేశములో ఉన్న ప్రజలను చూసి ఆయన వచ్చేసిండు తర్వాత నాకేం ఏం అన్నట్టుగా వాళ్ళ గురించి మర్చిపోయిండు ఆయన వాళ్ళ గురించి మర్చిపోయి తర్వాత ఆయన ఏం చేసిండు తన మందని మేపుకుంటా ఉన్నాడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు యథావిధిగా జీవిస్తా ఉన్నాడు తర్వాత దేవుడు మటుకు ఆయన ఇచ్చిపెట్టలే కాబట్టి నువ్వు కావాల్సింది ఈ గొర్రెలు కాదు వేరే గొర్రెలు ఉన్నాయి అవి కాయలా దేవుడు తీర్మానించుకున్న రీతిగా కాబట్టి దేవుడు మోసే దగ్గర ఆక దర్శించి మాట్లాడినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ఏడో వచనంలో మరియు యహోవ ఎట్ల నేను ఇస్రా ఈ ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని తాము తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి ఐగిప్తు కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీలకు హితీలకును ఆమోర్యలకును పెరిజీలకును కివీలకు ఏబసీన్లకు నివాస పాలు తేనెను ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు చూస్తాను అంటే నా జన్లు ఇస్రాయెల్ మొర నా ఎద్దకు చేరింది ఐగిప్తులు వారిని పెట్టి హింసలు నేను చూసితని కాగా రమ్మున్ నిన్ను ఫరో ఎద్దకు పంపేదను ఇస్రాయలైన నా ప్రజలు ప్రజలను నీవు ఐగిప్తుల నుండి తోడుకొని రావలను అని దేవుడు చెప్తున్నాడు అక్కడ చూడండి దేవుడితో చెప్తున్నాడు అక్కడ నిశ్చయంగా నేను తోడుకుంటాను అని దేవుడు ఎన్నో విషయాలు అక్కడ చెప్తుంటే మోస ఏం చేస్తాడు అక్కడ అది నా వల్ల కాదు ప్రవ అంటాడు నా వల్ల కాదు అంటాడు ఎన్నో ప్రమాణాలు అక్కడ చూపిస్తాడు మోసకి అది కొంచసేపు ఏమంటాడు నా నోటి మాంద్యం కలదు నా వల్ల కాదు నాకు నేను ఏ పార్టీ వాళ్ళు ఇంకెవరో పంపించి ప్రవ అని అట్లా చెప్తా ఉంటాడు కానీ దేవుడు మటుకు మోస అని ఇచ్చి ఇడిచిపెట్టలే కొంతసేపు నన్ను నమ్మరు అని చెప్పి ఏదో ఒక రీతిగా ఆయన ఏదోదో చెప్తూ ఉంటాడు దేవుడికి కానీ ఆయన మటుకు దేవుడు విడిచిపెట్టలే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి విడిచిపెట్టలేదు ఎన్నో ఇస్రాల్ ప్రజలు స్టార్ట్ అయిన తర్వాత దేవుడు ఆ రీతిగానే నడిపిస్తాడు ఐగుత్తు దేశాన్ని బోతుడు అహర్వని కూడా వెళ్తాడు ఆయనతో పాటు చూడండి అట్లా వెళ్ళినప్పుడు ఏం జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలా ఐగుత్తు దేశంలో నుంచి ఇస్రాయల్ ప్రజలు బయట తీసుకొచ్చేటప్పుడు ఏం జరిగింది అక్కడ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ మధ్యలో చివరి వరకు ఏం జరిగింది అనేది మనం అదే భారం కాబట్టి ఒక ఆత్మీయ జీతంలో రక్షణ ఒక బంధకాలు నుంచి రక్షణ పొంది ఆత్మీయ జీతములకి ప్రభు వైపు నడిపించాలా అన్నప్పుడు ఎన్నో ఎన్నో విధానాలు ఉన్నాయి ఒకటేంది నీ ఆత్మీయ జీతాన్ని మెరుగుపరుచుకుంటూ నువ్వు సేవలో కొనసాగుతూ అనేకులు ప్రభు చెంత ఒక వైపు నీ ఆత్మీయ జీతాన్ని మెరుగుపరుచుకుంటూ ప్రభులో బలపడుతూ అనేకులు ప్రభు నడిపించి చివరికి నువ్వు ఆయన అనేకులు ఆయన శని తీసుకొని అనేది ప్రణాళిక కాబట్టి పత్తి ఒక్కరు ప్రభు చెంతకుపోవాలనేదే ప్రాణాళిక కానీ మోసేన్ అక్కడ ఏర్పరచుకుంటే మోసేన్ దేవుడు కాబట్టి ఈరోజు మోషే ప్రవక్త లేడు ఈరోజు కాబట్టి మోసే ఆయన స్థానంలో ఇప్పుడు మనం మనం ఉన్నప్పుడు మనం ఒకవేళ అలాంటి స్థానంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం మోసే అక్క భారాన్ని వేసుకొని పోతుంటే ఏం జరిగింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనకు అన్ని తెలుసు ఐగుప్తు తీసేటం స్టార్ట్ అయినప్పుడు మారైన ప్రాంతానికి రావటం తర్వాత వాళ్ళు అక్కడ నీళ్లు చేదుగా మారటం ఆయన శనగటం గొనగటం నీళ్లు లేనప్పుడు ఆ ఒక బండని చీల్చి దేవుడు మోషే ఆ నీళ్ళు ఇవ్వటం తర్వాత ఎర్ర సముద్రం దగ్గర ఎన్నో జరిగినాయి చూడండి అవన్నీ మనం జరిగినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేకులు శత్రువులు చేతుల నుంచి వాళ్ళు విడిపించబడినప్పుడు వెనక శత్రువు తరుముకొని ముందు సముద్రం ఉంది మధ్యలో వీళ్ళు ఉన్నారు ఆ టైంలో ఒక తెగవారు ఆ దాతాను అభిరామనే ఒక తెగవారు ఏం చేస్తారంటే ఐగుప్తులు ఉన్నా బాగుండే మేము ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని జంపనికి తీసుకొచ్చినాం అని మోషన్ భయంకరంగా తిరుగుబడతానే చేస్తే వాళ్ళంతా చూడండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఐగుప్తు దేశ నుంచి ఆరు లక్షల మంది జనాల్ని నడిపిస్తున్నప్పుడు ఎలాంటి భారం కలిగినాడు అనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు కాబట్టి దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఆరు లక్షల మంది జనాలు నడిపిస్తుంటే ఒక ఇద్దరు పది మంది మన మనం ఎంతో తలకిందులు అవుతూ కదా ఒక్కొక్కరు ఒక రీతిగా ఉంటారు ఒక్కొక్కరు ఒక రీతిగా ఉంటారు కదా ఒక్కొక్క గొర్రె అడిగిపోతుంటారు ఒక్కొక్క గొర్రె ఇడిపోతూ ఉంటుంది దాన్ని తోలుకొని రావాలా చేయాలా దాన్ని విధానం చేయాలి ఎంతో ఓపిక కావాలి కదా కాపరికి ఎందుకంటే నీ భారం ఉంది నువ్వు ఏ ఏ మనం భారం కలిగి మనం ఆరంభిస్తామో అది ప్రతి క్షణం మనకు జ్ఞాపకానికి రావాలా బలం ఏంటి ఏంటంటే ఒక దశలో మనం మర్చిపోతూ ఉంటాం మనం మనం పోయే భారం వేరే అక్కడ అక్కడ చేసేది వేరే అది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నా విషయంలో చాలా జరిగింది ఎందుకంటే నేను ఒప్పుకుంటున్నా దానికి కానీ నేను సరి చేసుకున్నా ఏందన్నప్పుడు మనం మన పిలుపు ఏంది అంటే ఎందుకు అది చెప్తున్నా నేనేదో తప్పు చేశాను కాదు కానీ ఆ టైంకు నువ్వు ఏం చేయాలనేది నీ రోల్ ఏందనేది అది మర్చిపోతున్నాను తర్వాత గ్యాప్ కనిపిస్తే ఏం చూడండి అందుకే మనం కూడా మర్చిపోతూ ఉంటాం సాధారణంగా మనం మనం ఏ విధంగా స్టార్ట్ అవుతున్నామో అది మర్చిపోయి మధ్యలో కొన్ని ఆవరణ తేవాలలు ఇచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నిరుత్సాహపడిపోయి వెనకపోతూ ఉంటాయి అది దేవునికి ఇష్టం లేదు అలాగనే మోసేగా నిండుంటే ఆరు లక్షల మంది ఇస్రాయల్ ప్రజల్ని కానా దేశం నడిపించటోడా ఇది మనం అర్థం చేసేసుకోవాల కాబట్టి ఆయన భారం ఆయన ఏ రీతిగా వచ్చి ఎంతగా ఇసుకించు మోసేని భయంకరంగా ఇసుకించిండ్రు భయంకరంగా ఇసుకించిండ్రు అన్నారు మమ్మల్ని మమ్మల్ని ఈ అరణ్యంలో మమ్మల్ని నీళ్ళు లేకుండా ఏదేదో మాట్లాడిండు ఆహారం అడిగినరు అది ఇచ్చిండు అన్ని ఇచ్చిండు అన్ని దేవుడు ఇచ్చిండు వాళ్ళు అడగటం తర్వాత ఈయన పోయి ప్రభు దేవుని ప్రార్థన చేయటం తర్వాత ఆయన దాన్ని కారం చేయటం అంటే మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఆత్మీయ జీవితంలో కూడా మనం పోతూ ఉంటే ఒక విధానంలో ఒక సేవ ఒక భారం దేవుడు ఇచ్చిన భారాన్ని వేసుకొని పోతూ ఉంటే ఎలాంటి సందర్భం ఎదురినప్పుడు నువ్వు ఫేస్ చేయగలుగుతున్నావు ఈ రోజు వరకు మనం అర్థం చేసుకుంటే మోసే అవన్నీ ఫేస్ చేసింది వాటన్నిటిని ఎదుర్కొన్నాడు ఆయన ఒక దశలో ఆయనకు కూడా ఇసుకొచ్చేసింది ఆయనకు కూడా ఇసుకొచ్చేసింది కాబట్టి మనకు మటుకు ఇసుకు రావద్దు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూస్తాం మనం ఇక్కడ ఎక్కడ నాలుగో అర్థానికి వచ్చినప్పుడు ఆ దేవుడు చెప్తాడు మోసతోని నువ్వు వెళ్ళు నీ నోటికి నేను తోడుకుంటాను నువ్వు ఎక్కడ ఏం పలకాలో ఏం మాట్లాడాలో నేను నేను ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ ఏమంటున్నాడు అక్కడ చూడండి పైన వచ్చు నాలుగో అర్థం పైన వచ్చిన కాబట్టి నువ్వు వెళ్ళుము నేను ఈ నోటికి తోడేయండి నువ్వు ఏమి పలకవల్లేదే నీకు బోధించి ఆయనతో చెప్పాను అతనితో చెప్పాను అందుకు అయ్యో ప్రవ్వ నీవు పంపవలసిన వారినే పంపమనగా అయన మోస మీద కోపపడి లేవిడకు నీ అన్నయ్యన ఆహారం లేడా అతడు బాగుగా మాట్లాడడం వల్ల కదా అలా ని ఎరుగుద్దును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుతున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయం సంతోషించును అని చూడండి ఇక్కడ ఏం చెప్తున్నట్టేనా నేను ఒక్కడనే ఉన్న ప్రభావ నా వల్ల కాదు అని చెప్పున్నాడు కాబట్టి ఒక దశలో మనకు బలం ఇది ఏంటంటే నేను ఒక్కడే బావాలో బెదలి దూరం నేను ఒక్కనే బావాలో బదలి ఎవరైనా తోడు ఉంటే బాగుండే కదా అనిపిస్తుంది సరే నీ బలహీతట్టు ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడో సరే నీకు ఆ టైంలో నీ తలంపు తీర్చాలి ఆయన ఎందుకంటే ఆయన ప్రణాళిక నెరవేర్చాలంటే ఆ ఒక దశలో మనం ఆయన మాట వినాలా కానీ ఆయన మన మాట వింటున్నాడు ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలా గమనించాలా జాగ్రత్తగా ఏంటంటే ఆయన ఎంత గొప్ప దేవుడు నేను ఎట్లా ట్రైన్ చేయబోతున్నాడో అనేది ఆయన ప్రణాళిక ఏందనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆ భారం జ్ఞాపకానికి రావాలా మోసే అన్ని దేవుడు చేసిడు అన్ని నడిపించి అంత ఉంది ఇక్కడికి వరకు ఏమన్నా మళ్ళీ అదే సేమ్ మధ్య మధ్యలో అంటాడు మళ్ళా నా వల్ల కాదంటాడు ఈ అన్ని అధ్యాయాలు చదివితే మనం అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుంది ఏంటంటే చూడండి దేవుని ఆత్మీయ జీవితంలో ఎదుట ఇస్త్రాలు తగలవారంటే ఉన్నారు కదా అక్కడంతా రకరకాలమైన మనుషులు ఉన్నారు కానీ అంతా ఒకటే జనంగామే కానీ రకరకాల మనుషుల్ని ఎట్ట ఫేట్ చేసిండు కాబట్టి ఆ దశలో మనం చాలా మంది ఏం చేస్తారు ఇది నా వల్ల కాదని ఇడిచిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది కానీ ఎందుకు నువ్వు అంటే నీ నీ మీద నీకు నమ్మకం లేనట్టే కదా నువ్వు అట్లా విడిచిపోయినావంటే నీకు భారం లేనట్టే నేను నాన్న ఒక మాట ఏదన్నా ఒక పని బ్రదర్ మనం స్టార్ట్ చేసినప్పుడు మన మధ్యలో దాని ఓడిపోయినట్టే అన్నాడు చూడండి అది ఆ మాట అనేసరికి ఏమైంది గుండెల్లో జల్లు అనిపించింది అంటే మనం ఎందుకు ఓడిపోవాలా అంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి దశలో మన బాధ్యతలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటడం ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఓడిపోవడానికి వీలేదు కదా ఓడిపో మనం మనం ఓడిపోయినామంటే వాడు గెలిచినట్టు కదా సైతాన్ గెలిచినట్టు మన వాడికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే ఒకటి మాత్రం ఏంటంటే సేవ జీవితంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశాల నుంచి ప్రజలు మోస నడిపించినప్పుడు ఎలాంటి సందాలు జరిగాయో నీ సేవలు ఒకవేళ అట్లా జరిగితే నువ్వేం చేస్తావు నువ్వు వాళ్ళని ఇడిచిపెట్టి వెళ్ళిపోతావా అంతమందిని బయట తీసుకొచ్చి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతావు మోసే వెళ్ళిపోయిన అన్నిటిని ఫేస్ చేసేయండు అన్నిటిని చేసేండు ఒక దశలో ఎందుకు మీరు ఆగిపోయి సాగిపోమన్నాడు అన్ని చేసినాడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన స్వరం వింటున్నాడు మోసే నడుస్తున్నాడు పోతున్నాడు చేస్తున్నాడు అని కానీ అంత గొప్ప కార్యాలు చేసిండు దేవుడు ఎన్నో కార్యాలు చేసినాడు కానీ ఇస్రాల్ పై అంతగానే వాళ్ళకి జ్ఞాన వివేచన లేదు వాళ్ళకి కానీ అక్కడ మనం ఏం చూస్తుంటే మోసని చూస్తున్నాం చూడండి గొప్ప జనం అట్లనే ఉంటుంది ఈ రోజు కూడా నువ్వు మోసే ప్లేస్ మోసేలాగా మనం ఉంటే మోసే వాళ్ళంత మనం కాదు కానీ మోసే ఎట్లా సహనం కలిగిండు ఏ రీతిగా ఆయన బిడలు నడిపించగలిగాడు ఎన్నో కార్యాలు చేసిండు కదా ఎన్నో అద్భుతాలు చేసిండు కాబట్టి చూడండి మనం ఆయన పోతూ ఉంటే ఆ టైంకి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఒక కార్యం చేస్తున్నాడు ముందుకు వెళ్ళిపోతాను కానీ అన్ని కార్యాలు చేస్తున్నా కానీ ఈ రోజు కూడా నమ్మరు మోస కూడా నమ్మిండు అప్పుడు నీ కర్ర కిందేస్తే చేసిండు నీ నీ చెయ్యి ఇట్లా అది కుష్ట అది తెల్లగా కుష్టిలాగా అయింది తర్వాత మళ్ళీ నువ్వు చెయ్యి మామూలుగా పెట్టండు మళ్ళీ మంచిగా అన్ని ప్రమాణాలు చేసినాకనే మోస స్టార్ట్ అయింది నుంచి అప్పుడు దాకా ఆయన చేయలే చూడండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏంటంటే అంటే నీ ముందు అద్భుతం చేస్తేనే ను ముందుకు వెళ్ళిపోతావా దేవుడు నీ ముందు అద్భుతాలు చేస్తేనే నువ్వు ముందు స్టార్ట్ అవుతు కొంతమంది ఉన్నారు బైబుల్లో చాలా మంది అద్భుతం చేస్తేనే నేను నమ్ముతాను అంటారు ఎందుకంటే వాడు బలంగా ఉంది కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు సరే చేస్తానని చెప్పి చేస్తాడు తర్వాత నమ్మి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు కానీ ఆ రీతిగానే అడుగు ఆయనకి పరీక్షలాగా అయిపోయింది మోసకి చూడండి ఎంత భారం ఆయన వేసుకోము ఆరు లక్షల మంది నడిపించడం అంటే కాదు చూడండి కాబట్టి అలాంటి భారాన్ని ఒక మోషే ఆరు లక్షల మంది జనాలు నడిపిస్తే ఈరోజు మనం ఒక్క వ్యక్తిని మనం ఉన్న మనం అంతా ఎంతమంది నడిపియాలా పది లక్షల మంది నడిపియాల దేవుని చెంత ఆ ప్రయాసం నువ్వు పోతుంటే అంతమంది జనాలు కానీ నువ్వు రోల్ చేయాలంటే నువ్వు ఫేస్ చేయాలంటే నీకెంత ఓపిక సహనం ఉండాలా ఒక దశలో మనకి ఎరిటేషన్ వస్తూ ఉంటుంది నీరు చాపడిపోతూ ఉంటు ఎవరో ఏదో అనడని కానీ మనం ఉండడానికి వీల్లేదు నీ నీ భారం ఏందో అది అది గుర్తుపెట్టుకొని అట్లా సరిగితే మోసే పరిస్థితి ఏమవుతుండే కాబట్టి మనం అర్థం చేసుకొని ఆ రీతిగా ఉండాలి కాబట్టి ఆ జనాలు నడిపించేటప్పుడు వాళ్ళకి ఎన్నో ఆటంక ఎన్నో సందర్భాలు జరుగుతూ ఉంటాయి ఎన్నెన్నో ఏదేదో చేస్తూ ఉంటాడు కానీ మనం ఎప్పుడైతే మనం అక్కడ స్టార్ట్ అయ్యి మనం దేవుని సందులో ఉండి మనం భారం మనం ముందుకు వెళ్తూ ఉంటామో దేవుడు అన్నిటినీ తారుమారు చేస్తాడు నీకు ఏ ముందు ఏదో ఆటంకం ఉన్నవాడు వాటి అన్నిటి నుంచి నీకు విడదలు కల్పించి నేను నడిపిస్తూ ఉంటాడు చూడండి అందుకే మనం నిర్గామ సంఖ్యాకాండంకి వచ్చినప్పుడు సరే ఈ యొక్క విషయాలు మనం చూస్తున్నప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం అంటే మోసే ఐగుప్తు నుంచి స్టార్ట్ అయినప్పుడు చివరి వరకు ఆయన ఎట్లా పోతున్నప్పుడు ఆ ఆ ప్రయాసంలో ఏమి ఎలాంటి సందర్భాలు ఆయనకి ఆయన ఏం చేసిండు ఎంత ఓపికతో సహనంతో ఆయన వాటన్నిటిని జయించి ముందుకు పోయాడు ఒక లీడర్ లాగా మోసేని పెట్టండు దేవుడు అక్కడ అడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి పాత నిబంధన కాలంలో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఏర్పరచుకున్నాడు కృత నిబంధకాలం అందరూ మోసేలాంటి వాళ్ళే నువ్వు తీర్మానించుకుంటే అట్లా జీవించాలనుకుంటే నిన్ను తీర్మానించుకుంటాడు కానీ అంతగా ప్రవక్త ద్వారా లక్షల మంది జనాన్ని నడిపించినంటే మరి నువ్వు ఇంకా సహనంగా ఇంకా నువ్వు అలాంటి ఈ కాలంలో మరి ఇంకా భయంకరమైన కాలం ఇది ఈ టైంలో నువ్వు పది లక్షల మంది దేవుని సందర్భం నడిపించాలంటే అలాంటి అందరి సందర్భం వచ్చి ఒక దేశాన్ని నీకు ఇచ్చిననుకో దేవుడు నువ్వు ఎట్లా దాన్ని ఫేస్ చేస్తూ ఆ దేశ ప్రజలు రకరకాలుగా ఉంటాడు వాళ్ళు ఏ రీతిగా ప్రభుత్వం అంతా ప్రార్థన జీవితం ఎంతో ఎంత అవసరం ప్రతి దశలో ఆయన ప్రార్థన చేసి ప్రభు ప్రార్థిస్తే ఆయన జవాబిస్తే ఆయన చెప్పినట్టు వాళ్ళు నడిపించుకుంటూ పోయండి ప్రార్థన జీవితం లేకుండా ఆయనతో మనం సంభాషించకుండా మనం ఏం చేయలేము నాకైతే అర్థమైంది బాగా క్లియర్గా చూడండి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన మనం చేసుకొని ఆయన సందులో గడిపి ఆయనతో మాట్లాడి మనం వెళ్ళినప్పుడే వాటి రిలీజ్ చేస్తే దేవుడు నడిపిస్తూ ఉంటాడు చూడండి ఎందుకంటే ఆయన వాకు మనం తీసుకొని ప్రకటిస్తున్నాం కానీ ప్రార్థనా పూర్వకంగా మనం ఎప్పుడైతే మనం ఉండి దాన్ని తెలుసుకొని మనం దాన్ని ధ్యానించి దాన్ని నడిపించినప్పుడే దేవుడు మనకు అవన్నిటి నుంచి మనకు విడుదలిస్తే మార్గం చూపిస్తాడు చూడండి అయితే ఇక్కడ మనం పదకొండు వచ్చిన పదకొండు అధ్యాయం చూస్తే సంఖ్యాకాలంలో ఇక్కడ రెండు విషయాలు మనకు అనిపిస్తూ ఉంటాయి ఏంటంటే ఇక్కడ నుంచి భారము ఇంకొక విధంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఏ రీతిగా వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే జనులు ఆయాసం ఆయాసం నుంచి సనుగుచు సండిరి అది ఎహోవ వినబోవకు వినబడను చూడండి ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే సనుగుతున్నారు మాకు మాంసం కావాలా మాకు అది కావాలా ఇది కావాలా అని ఎన్నో విధంగా మోసని ఎంతగాని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెట్టినంటే భయంకరంగా ఇబ్బంది పెట్టిండు కానీ ఆయన మన్నా గురిపించిండు ఎన్నో ఇచ్చిండు అన్ని చేసిండు ఎన్ని ఇచ్చినా కానీ తృప్తి లేని జీవితం అన్నట్టు చూడండి వాళ్ళ అలాంటి వాళ్ళను నీకు తగిలితే నువ్వేం చేస్తావు చెప్పు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఒక అలాంటి ప్రజల దగ్గర నేను నడిపించినందుకు దేవుడు మరి నువ్వేం చేస్తావు వీళ్ళు ఇంతే వీళ్ళు ఎంత చెప్పినా వినరని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతావా వెళ్ళిపోతే నీకు భారం లేదన్నట్టు ఖచ్చితంగా నీకు భారం లేనట్టే నువ్వు మోషన్ జ్ఞాపకం చేసుకుంటాయన్నా అంటే అవన్నీ ఎందుకు రాబడ్డంటే వారికి దృష్టాంతంగా సంభవించి యుగాంధం ముందు మనకు బుద్ధి కలగటే రాబడ్డు అంటే ఈ వాక్యమే మనకు బుద్ధి చెప్తుంది మనకి కాబట్టి మోషే అట్ అనుకుని ఉంటే అంతమంది నడిపించాడు కాదు కదా చూడు నాకు ఎందుకు వచ్చిన బాధి తలక నే పని వెళ్ళిపోయాడు కదా కానీ అనుకోలే కానీ పది దశలో ఆయన కూడా ఆయన కూడా అన్నాడు నేను ఏంది ప్రవ్వ ఇది నా వల్ల కాదన్నా కానీ దేవుడు బలపచ్చి నడిపిస్తూ ఉంటాడు దేవుడు అడిగింది కాబట్టి నడిపిస్తాను నువ్వు దేవుడు నడకుని ఉంటే నువ్వు బలపరచబడవు నీకు జ్ఞానం ఇస్తే ప్రభ ఈ ప్రజలు ఎట్లా నడిపించాలా ఏ రీతికి నడిపించాలా అంటే దేవుడు చెప్పించి నాకు అద్భుతాలు చేస్తాను నువ్వు వెళ్ళు నువ్వు నీ నోటికి తోడుకుంటే నువ్వేం మాట్లాడన్నాడు అన్ని ఆయనే చెప్పేసిండు ఆయన చెప్పి నువ్వు చెప్పినాక ఆయన చెప్పింది నువ్వు చెప్పి నీకు ఎంత నీకు అంత ఓపిక లేకపోతే ఎంత సహనం మనకు లేకపోతే మనం ఎట్లా ప్రభుత్వం నడిపించగలం మనుషుల్ని రకరకాలమైన మనుషులు ఉంటారు రకరకాలమైన మైండ్ సెట్ లో మనుషులు ఉంటారు వాళ్ళందరినీ ఫేస్ చేయాలి కదా చూడండి మోసే అట్ అనుకున్నట్టంటే అంతమందిని నడిపించుడా చూడండి అలాంటి ప్రజల దగ్గర అందుకే పౌలంటాడు తిమోతి రాసిన పత్రికలు మీరు ఒకరు ఒకరు మధ్య జ్యోతుల వల్లే ఉన్నారంట్ర జల మధ్య మీరు జీవవాక్యమును పట్టుకునే జ్యోతుల వల్లే ఉన్నారంటాడు అక్కడ అంటే ఒకరి జనం అంటే ఏంది వంకరగా ఉండే జనం వంకరగా ఉన్న వాడిని నువ్వు చక్కగా చేయాలా లేదా సీదా అది చేయాలంటే అంత ఈజీనా ఒక వంగిపోయిన దాన్ని నువ్వు చక్కగా చేయాలంటే చాలా కష్టం అది దాన్ని సాగొట్టడం చాలా కష్టం అది నువ్వు అది నువ్వు సాగొడతా అది అది నీకు సహకరించాలా అది సహకరించేది ఒక టైంలో అయినా కానీ నువ్వేం చేస్తావు మళ్ళా దాన్ని ఎట్టైన సరే దీన్ని కరెక్ట్ చేయాలని చెప్పి నువ్వు తాపత్ర అది భారం అంటే అలాంటి భారము మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏ రీతిగా మనం దాన్ని ముందుకు కొనసాగించుకోగలం ఆ ఒక్కరి జనువులంటే నువ్వు జీవవాక్యం జ్యోతిలాగా ఉన్నావు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఆ కుమ్మరి ఆ మట్టి పాత్రని కింద పడితే మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నాడు పడయచ్చు చాలా మట్టి ఉందని కాను పనికి పాత్రలను సరి జీవిత సేవా జీవితం ఈ లోకం దృష్టిలో అది పనికిరాదు అయినా కానీ నువ్వు దాన్ని పనికి వచ్చే పాత్ర చేయాలి మనం పనికిరాని వాళ్ళం ఒక దశలో మనం ఒకప్పుడు అలాంటి వాళ్ళని దేవుడు మనల్ని పైకి తీసుకురాలేదా కాబట్టి అలాంటి గుణగన మనకు ఉండాలా ఆయన ఆయన భారము మన ప్రభు ఒక భారమేంది చూడండి ఆయన తలుసుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాళ్ళని కూడా క్షమించుండు ప్రతి ఒక్కరిని క్షమించుండు ఎవడికి ఏం సందేహించుకొని అన్ని ఇచ్చిండు మన ప్రభు కాబట్టి మనం ఎప్పుడైతే మనకి అలాంటి అంద మనకు ఎదురైతాయో అప్పుడు మనం ఏం చేయాలంటే నీ భారం నువ్వు ఏ దృపథంతో నువ్వు దేవుని పిలుపులో ఉన్నావు కాబట్టి నీ ప్రాణాయలకి ఏంది నీ రోల్ ఏంది నీ నీ పట్ల నీకు దేవుడి ఇచ్చిన బాధ్యత ఏంది అది మన పత్తి జ్ఞాపకం చేసుకోవాలా అనేది ఇది అలాంటి టైంలో నీకు ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్టను ఫేస్ చేస్తావు ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు చూస్తే పదకొండో అధ్యాయ వచ్చినప్పుడు జనులందరూ ఏం చేస్తారు పదవచనంలో జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారంలో వాదో ఏడవగా మోస వినబడను ఎహోవ కోపము బహుగా రగులుకు ఇప్పుడు మనము మనం ఏ రీతి ఇప్పుడు ఒక ఒక కుటుంబం ఉందనుకో ఒక కుటుంబంలో మనం ఉన్నప్పుడు మన కుటుంబానికి ఎంత చేసినా కానీ ఎన్ని చేసినా కానీ ఎంత చేసినా కానీ వాళ్ళు ఇంటికి వచ్చే వరకు వాళ్ళు మొఖాలు నల్లని పెట్టుకొని వాళ్ళు పట్టి పట్టినట్టుగా గమ్మునట్లా ఉంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పు నీకేమనిపిస్తుంది ఒక్కోసారి కొంతమంది అయితే అసలు ఇంటికి రారు బయట ఉన్నా కూడా కొంచెం సంతోషంగా ఉండి చూడండి అలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి మనకి చూడండి అట్లా పరిస్థితి మోస చూస్తే వాళ్ళు ఇంత చేసినా కానీ ఇంకా ఏడుస్తానే చూడండి ఒక మోసే అంతమంది జనాలు ఆ రీతి ఒకసారి బాధపడి ఏడిస్తూ బాధపడతా ఉంటే నీకేమనిపిస్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలా అంటే మోస ఎంత స్వాతి కూడా ఎంతగా ఓపిక కలిగి సహనం కలిగి ఆయన ఆయన దేవుడు ఆ భారాన్ని చూసి వాళ్ళు ఎట్టని విడిపించాలని ఆయన అనుకున్నాడు ఆ ఒక్కడిని తప్పించి నీ కొట్లాట వాళ్ళు కొట్టేవాళ్ళని కానీ వెళ్ళిపోయింది అక్కడ కానీ ఒక్కడు కాదు మోసే ఎంతో మంది జనాలు నా జనాలు వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలా కాబట్టి అందుకు నేను కాబట్టి మన దేవుడు అందుకే ఏర్పరచుకున్నాడు చూడండి అందుకు కాగా పదకొండు వచ్చింది మోసే యహోవర్త నీ వేళ నీ సేవకుని బాధించితివి నీ మీద కట నీ మీ నీ కటాక్షము నా మీద నా మీద రానియాక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా చూడండి ఇలాంటి చూడండి అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడుతున్న మోసె నువ్వు ఎందుకు ప్రవ నీ సేవకును బాధిస్తున్నావు ఇది బాధించటమా చూడండి అంత గొప్ప మోస కూడా అలాంటి తలంపు ఆయన ఆయన కూడా ఇసుగుపోయిండు అంటే ఒక దశలో ఇప్పుడు అర్థం చేసుకో ఎట్లా ఇసుగించిండ్రు ఆయన్ని ఇసుగించినాక దేవుడు ఇడిచిపెట్టిండా ఇడిపి ఇడిచసిపెట్టలేదు నీ సేవకు నువ్వు ఎలా బాధించుతీవి కొచ్చిన మార్క్ అక్కడ నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా అంటే ఆ భారం అంతా మీద పెట్టింది దేవుడు నువ్వు తీసుకొని రావాలి మోసే నేను నడిపిస్తాను కానీ మోసే అనుకుంటున్నాడు ఇది నా ఒక్కడి వల్ల అయింది అనుకోగా నీవు వల్ల కానే కాదు దేవుణ్ణి సహాయం లేకుండా మన ఈ లోకలు మనం ఏది కూడా చేయలేవు నువ్వు భారం చూడండి మనం పన్నెండవ వచనం పదకొండవ వచనం చూస్తున్నాం కాగా మోషే ఎహోవాతో ఇట్ల నేను నీవేళ నీ సేవకుని బాధించితివి నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వసమ గర్భమును ధరించి నేనే వారిని కంటినా పాలిచ్చి పెంచెడు తల్లి తండ్రి పసి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకును ప్రమాణపూర్వకం ఇచ్చిన దేశమునకు వీర్ని నీ రొమ్మన ఎత్తుకొని పొమ్మని నువ్వు పొమ్మని నాతో చెప్పుచున్నావు చూడండి ఇనా చూడండి ఎంత వేదనగా మోషే అక్కడ మాట్లాడుతుంది దేవుని తోటి అంటే ఈ జనులందరి వెళ్ళని నేను కన్నానా అంటే చూడండి నువ్వు కనాలి కదా కాబట్టి అక్కడ అర్థం చేసుకోవాలా ఆత్మీయమని అర్థం చేసుకుంటే ఆ జనం మొత్తం దేవుడు కనడు మోస ద్వారా దేవుడు నడిపించిందంటే ఆ బానిసత్వం నుంచి మోస ద్వారా ఆ ఇస్త్రాల మీద అంటే ఇప్పుడు మన భారం అనేది ఏంది అనేది మనకు అర్థం చేసుకోవాలి ఒక ఒక శిశువును జన్మిస్తే ఆ శిశువు బాధ్యత ఎట్లా తీసుకుంటే భారం చూడండి అనేకులు శిశువులాగా అనేక జీవితాల్లో ఏ స్త్రుభవును మనం ప్రసవించాల అనేక జీవితాల్లో ప్రభు మనం మనం ప్రభు ప్రభుని ప్రసవించాల మనం అంటే ఒక వ్యక్తిని మనం కన్నమంటే ప్రభులో ఆ వ్యక్తి భారం లేదా కాదా ఆ కంటే సరిపోతుందా రక్షలు నడిపిస్తేనే సరిపోతుందా ఆ శిశువు పెద్ద కావాలా పెద్దవాడు కావాలా తర్వాత ఒకనొక దినం ప్రభుకు వాళ్ళని సమర్పించాలా వాడు ప్రయోజకుడు కావాలా ఈ లోకం దిష్టిలో కానీ దేవుని దృష్టిలో వాడు అన్నింటిలో ప్రయోజకుడయ్యి ప్రభుని మహిం పరుస్తూ వాడు ఒక గొప్ప సేవుకుల్లాగా తయారు కావాలా తీర్చిదిద్దాలా అలాంటిది దేవుని విధానం దేవుని భారం రక్షలు నడిపించి మనం వదిలిపెడితే కాదు కదా ఎందుకంటే నువ్వు కలిగిన ఆ శిశువు నువ్వు పెంచకపోతే ఇంకెవరు పెంచుతారు బాధ్యత నీదే కదా ఒక వ్యక్తిని మనం రక్షణ నడిపించను అంటే వాడు సంపూర్ణంగా ప్రభు సమర్పించేంత నీ నీ నువ్వు నువ్వు శిశువే కాబట్టి నీకు అదంత బాధ్యత ఉండాలా కానీ మోస ఇక్కడ చెప్తున్నాడు వీళ్ళందరూ నేను వీళ్ళందరూ నేను కన్నానా నా నా నుంచి వచ్చిన ఆ తండ్రి కనుక పాలుచి పెంచినట్టు మోయినట్టు నేను ఎందుకు నువ్వు నువ్వు నువ్వు చెప్పిన దేశానికి నేను ఇంతగా నేను ఎందుకు ప్రయాసపడాలా అని దేవుడితో మాట్లాడుతున్నాడు ఒక దశలో మన కూడా ఇలాంటి ప్రయాసం వస్తూ ఉంటుంది కదా ఇసుగు పడుతూ ఉంటుంది ఒక టైంలో కాబట్టి మనకు రావడానికి వీలేదు అట్లా వచ్చిందంటే నీకు భారం లేనట్టే నువ్వు భారం మర్చిపో ఒక దశలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ఒక దశలో నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి మనం మర్చిపోవడానికి వీలేదు అని వాక్యం చెప్తుంది అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన వాక్యం ఏంటంటే పద్నాలుగు వచ్చినంలో ఈ సమస్త జన్లను ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకు ఇట్లు చేయదాల్సిన ఎలా నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడలా నేను నా నా బాధను చూడుకున్నట్టు నన్ను చంపు అంటే నన్ను చంపే ప్రవ్వా అని చెప్తుండే మోస అక్కడ ఈ బాధ భరించలేనంటే ఎంతగా ఆయన ఆయాస పెట్టిండ్రో ఎంతగా కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా బాధ వచ్చినప్పుడు నీకు అలాంటి సమస్య వచ్చినప్పుడు అలాంటి విధానంలో నువ్వు సేవలో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా ఫస్ట్ ప్రార్థన చేయాలా ప్రభా ఇప్పుడు దీని నుంచి నేను ఎట్లా వాళ్ళకి విడుదల కల్పించాలా ఏ రీతి ఉండాలా అనే ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు మార్గం చూపిస్తాడు ఆ టైంలో ప్రార్థన చేయలేదు అనుకో తెలుసా నువ్వు నిరుత్సవ పడిపోయి ఏం చేస్తావు అంటే విడిచిపెట్టేస్తావు అట్లనే పోతారు ఈరోజు ఎందుకు అట్లా విడిచిపెడతారంటే కేవలం అదే కారణం కాబట్టి మనకు అలాంటి వచ్చినప్పుడు మన ప్రార్థన చేసి దేవుని అడగాల ఎందుకంటే మనకి ఇచ్చిన భారం అదే కదా మనకి ఇచ్చిన భారం అదే అనేకులు ప్రభు నడిపించేదే మన భారం అంటే ఆయన నేను జడ్ అంటే నేను జస్తే బాగుండు అట్లే ఉంది కదా నన్ను చంపుమని అనుంది అంటే అంతగా ఇజిగిచ్చిండు ప్రజలు ఆయన్ని అంతగా ఆయన ఇజిగిపోయింది ఆయన చూడండి అంతగా అంత ఒక సేవకుడు అంతగా ఇదిగిపోయి అంటే అప్పుడు అలాంటి పరిస్థితి నీకు వస్తే నువ్వు ఏం చేస్తావు అనేది మన మనం భారం మర్చిపోతామా మనం మర్చిపోవడానికి వీలేదు కదా కాబట్టి మనం అనుకోవాలా అప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలా ఐగిప్త దేశం నుంచి మొదలుపెట్టినప్పుడు ఈ రోజు వరకు ఇంతవరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి నడిపించిండు ఇక ముందు నడిపించడా అనే తలంపు నీకు అది రావట్లేదంటే నీకు భారం లేనట్టే చూడండి తర్వాత నీ కటాక్షము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడుకున్నట్లు నన్ను చంపుము అని దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఒక సొల్యూషన్ ఇస్తుండడు అక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్త ఏంటంటే ఒక విషయం మనం ఏం అర్థం చేసుకోవాలంటే నేను వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం చెప్పి ఇక్కడ ఏమవుతుందంటే ఈ భారం అంతా నేను నేను భరించలేను అని అక్కడ చెప్తున్నా అక్కడైనా అంటే ఒక్కరితోనే కాదు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి అన్ని అన్ని కూడా మనం చేయలేం కదా అన్నీ మనం చేయలేం కానీ ఆయన తెలుసు కాబట్టి అసలు ఆ టైంలో దేవుడు ఎందుకు అక్కడి దాకా నడిపించినది నీకు అర్థం ఒక లెసన్ లాగా రావాల్సిందే అంటే ఏదైనా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది మోసే నుంచే స్టార్ట్ చేస్తున్నా నేను అని చెప్పి దేవుడు అక్కడ మనం తెలుసుకోవాలా ఇద్దరు ముగ్గురు పోయేది కాదు ఒక దశలో మనం పోతాం కానీ నా భారం ఏందో నేనే నేను ఏ రీతిగా నేను నడిపిస్తానో అనేకులకి నీ ద్వారా అనేది చూపించడానికి కోసం దేవుడు మోసైన కూడా అక్కడ ఏర్పరచుకొని అక్కడ దాకా నడిపించిండు తర్వాత ఏమైంది ఆయన కూడా బాధ కూడా చూసిండు అంటే ఒక వల్ల అయితలేదు ఇక్కడ చూడండి అంతగా మోసే ఎంతగానో సాత్వికుడు తగ్గింపు జీతం గలవాడు మోసే అప్పుడు కూడా ఆయన అంతగా ఇసిపోయినప్పుడు కూడా దేవుడు ఒక మార్గం చూపిస్తుంది ఆయన అప్పుడు యహోవ మోషను జనులకు జనులకును పెద్దలకును పెద్దలనియు అధిపతులనియు ఎరిగిన ఇస్రాయిలీల పెద్దల్లో డెబ్బై మంది మనుషులను నా ఎద్దకు పోగు చేస్తూ ప్రత్యక్షప గుడారం వారిని తోడుకొని రమ్ము అక్కడ నీతో అక్కడ నీతో కూడా నిలవబడవలను అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం అర్థం చేసుకో ఈ రోజుల్లో చర్చ్ను ఎందుకు విస్తరిస్తలేదు అన్నప్పుడు ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా అంటే ఈ రోజులో పాస్టర్ పాస్టర్ ఒక్కడే వాక్యం చెప్తా ఉన్నాడు కానీ కాంక్రిగేషన్ మొత్తం ఏం చేస్తుంది అక్కడ వినేసి వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఒక్కడి వల్ల ఆయన కాదు కదా భారం పాస్టర్ ఒక్కడే అంత భారం చేయలేడు కానీ అక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ ఏం చేయాలా పాస్టర్ ఏం చేయాలా ఇది మిగతా వల్ల కూడా సేవుకుల్లాగా తయారు చేయాలా వాళ్ళు కూడా సేవకుల్లాగా తయారైతే వాళ్ళు కూడా నీ భారం కొంత దిగిపోతారు కదా చూడండి కాబట్టి సేవుకు లాగా చేయకపోతే బారం భారం మొయలేడు అన్నట్టు కాబట్టి నువ్వు ఎంతవరకు మోస్తావు అంతవరకు నువ్వు భారం మోయగలవు కానీ మోస మోసిండు ఎంతో భారం మోసిండు కదా అయితే ఇక్కడ డెబ్బై మంది మనుషులు ఏర్పరచుకోమన్నాడు అక్కడ అయితే నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయికున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో భరింపవాలను అలా లీయ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే నువ్వు ఒక్కడ ఇప్పుడు నీ నా ఆత్మ నీ మీద ఉంది కాబట్టి నీ నీలో నా ఆత్మలో కొంత పాలు నేను వాళ్ళకి ఇస్తా అంటే కొంత భాగాన్ని నేను మీకు ఇస్తా వాళ్ళకి ఇస్తా డెబ్బై మందిని ఏర్పరచుకో ఆ డెబ్బై మందిలో కొంతమందిని వాళ్ళకు ఒక లీడర్ లాగా ఉంటారు వాళ్ళు కూడా మిగతా ఇష్టాలు ప్రజలందరినీ నడిపిస్తూ ఉంటారు కాబట్టి నీవు ఒక్కడ వల్ల కాదు మోసే అని చెప్పి దేవుడు అక్కడ నడిపిస్తాను ఇది ముందే చేయించుకోండి దేవుడు స్టార్టింగే చేయించు కదా కానీ ఎందుకు చేయలే అర్ధం చేసుకోండి జాగ్రత్తగా ఎందుకు చేయలే స్టార్టింగ్ మోసే మీదున్న ఆత్మలో కొంత భాగము ఆ డెబ్బై మందికి ఇచ్చిండ డెబ్బై మంది పెద్దలకి తర్వాత పద్దెనిమిది వచ్చినంలో నీవు జల్ను చూసి తనము మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధ పరుచుకోండి కాబట్టి ఆ డెబ్బై మంది పరిశుద్ధంగా లేరు కాబట్టి దేవుడు చెప్పిండు డెబ్బైది మంది ఆ గుడారం దగ్గర తీసుకురా అక్కడ నేను చెప్తా అని అక్కడ చెప్పిన దేవుడు రేపటి వరకు మీరు పరిశుద్ధంగా పరుచుకుంటే మీరు ఎలాంటి అపవిత్రత ఉండడానికి వీయలేదు కాబట్టి మీలో దేవుని ఆత్మ రావాలంటే మీరు ఎలాంటి పాపం ఉండడానికి వీయలేదు అనేది కూడా మనం ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకున్నాం కాబట్టి మీరంతా పరిశుద్ధ పరచుకుని మీరు మాంసము తిందురు అంటే వీళ్ళు ఇదంతా దేనికి వచ్చిందంటే వాళ్ళు మాంసం గురించి వచ్చింది అంతా అంటే ఇదంతా ఎంత భయంకరంగా ఉందంటే వీళ్ళు వీళ్ళు చూస్తే మనకే అదొక విధంగా అనిపిస్తూ ఉంటుంది ఈ రోజు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు కానీ మనకు అవసరం లేదు అవన్నీ కానీ ఇక్కడ మనం తెలుసుకొని నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే యహోవ వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తుల మాకు బాగానే జరిగినదని మీరు చెప్పుకుంటే ఇది మీకు మాంసం ఇచ్చినా మీకు తింటారు చెప్తున్నాడు ఒక దినం కాదు మీకు ఇసుకొచ్చేంత వరకు మీకు దేవుడు ఇస్తారని చెప్పని చెప్తా ఉంటాడు ఆ రీతి చెప్పినప్పుడు అప్పుడు ఏం జరుగుతున్నప్పుడు చూడండి ఇరవై నాలుగో మోషే బయటికి వచ్చి యహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో డెబ్బై మందిని పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా ఈ డెబ్బై మందిని ఏం చేసినంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం నెక్స్ట్ డే ఏం జరిగింది నెక్స్ట్ డే ఏం చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ గుడారం ఎదుట నిలబెట్టిన మోసే ఈ డెబ్బై మంది గురించి బైబుల్లో చాలా దగ్గర ఉంటుంది ఏసు ప్రభుగా మంది శిష్యులు నేర్పరచుకుంటాడు కదా లోకాస్త వాడతాం ఉంటుంది వాక్యం డెబ్బై మంది శిష్యులు నేర్పరచుకుంటాడు అక్కడ కూడా ఇక్కడ కూడా డెబ్బై మంది నేర్పరచుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ డెబ్బై మందిని దేవుడు యొక్క నిలబెట్టినప్పుడు మోసే అప్పుడు యహోవ మేఘంలోంచి దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మల పాలు ఆ డెబ్బై మంది పెద్దల మీద ఉంచాను అలలుయ్య కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవశించి దాన్ని మరలా ప్రవశించలేదు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ప్రవశించాలా మోషే మీద ఉన్న ఆత్మ ఆ డెబ్బై మందికి వచ్చింది అంటే మోషే నడిపించిన దేవుని ఆత్మ వాళ్ళు నడిపించాలని ఇప్పుడు మనం అర్థం చేసుకోండి అలాంటి దృక్పథ మనం ఉన్నప్పుడు మనలో ఉంది మన మీద ఒకటే ఆత్మ ఉంది మన మీద ఒకటే ఆత్మ ఉంది కాబట్టి ఆ ఆత్మలో దేవుడు మోస నుంచి కొంత కొంత ఆత్మను దేవుడు మనం ఏం చేసినట్టే ఆ డెబ్బై మందికి ఇచ్చిండు ఒక ఒక గ్రూప్ ఉంది అనుకో ఒక గ్రూప్ ఉందనుకో ఒక చర్చ్ ఉందనుకో ఆ గ్రూప్లో ఏమవుతుంది ఒక సేవకుడి మీద ఉన్న ఆత్మ మిగతా వాళ్ళు అందరి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాల దేవుడు ఎందుకంటే అతను ఒక్కటి చేయడా అతను పని అతను చేస్తూనే ఉంటాడు కానీ నువ్వు నీ పని కూడా నువ్వు చేయాలి కదా అంటే అర్థం చేసుకోవాల ఏదంటే చూడండి మోసం నుంచి మన ఆ రీతికి నేర్చుకోవాలా మన సేవా జీవితంలో కూడా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతూనే ఉంటుంది అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అది నువ్వు అది తీసుకోగలుగుతున్నవా అనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు ఒకవేళ తీసుకున్నవా అయితే అతని మీద వచ్చిన ఆత్మల పాలు ఆ దెబ్బది మన మీద ఉంచాను ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవసించి అప్పుడు ప్రవశించురు ఆ గుడార మీదుట మరలా ప్రవశించలే అంటే అప్పుడే పరశురాత్మ పొందుకు అప్పుడే ఆ స్పిరిట్ వచ్చింది వాళ్ళ మీదకి దేవుని ఆరాధించి సుతించరు అంతవరకే బాగుంది తర్వాత లేదు ఇంకా కానీ చూడండి ఆ మనుషులలో ఇద్దరు ఆ డెబ్బై మందిలో ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే పాలెంలో నిలిచి ఉండిరి ఆ పాలెంకి వచ్చేసి ఇస్తా ప్రజల పాలెంలో వచ్చేసారు వారిలో ఒకని పేరు ఎల్దాదు ప్రణవ పేరు మేధాదు వీరిద్దరు వారి మీదను ఆత్మ నిలిచి ఉండని వాళ్ళ మీదకు దేవుని ఆత్మ ఉందంట అంటే ఆ డెబ్బై మంది ఇద్దరు ఉన్నారు వారు రాయబడిన వారితో ఉండిన వారు గుడారమునకు వెళ్ళక తమ పాలములోనే ప్రవశించేరి చూడండి వాళ్ళు పాలములోనే ప్రవసిస్తున్నారు అక్కడ పోయి వాళ్ళు అక్కడ ప్రవచించిన వాళ్ళు అక్కడ ఆ టైంకి వాళ్ళు స్టాప్ చేసేస్తున్నారు ఈ ఇద్దరు మటుకు ప్రవశిస్తున్నారు పాలెంలోకి వెళ్ళి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అలాంటి స్పిరిట్ అలాంటి ఆత్మ నడిపింపు మనకున్నప్పుడు నువ్వు ప్రవచిస్తున్నావా అంటే నువ్వు దేవుని యొక్క ప్రకటిస్తున్నావా నీకు ఆ వరం కూడా ప్రవచన వరం రంగ క్షేవాభివృద్ధి కొరకు దేవుడి ఇచ్చిన వరాన్ని అంటే దేవుని ఆత్మ నిలు నీళ్ళు పెట్టి నీలో దేవుడు పెట్టిండు నువ్వు ప్రవశిస్తున్నవా ఆ టైంకు ప్ర ఆ టైంకే దేవుని ఆత్మ పొందుకొని సంతోషించి అంతవరకే ఉన్నవా కానీ అందుకు ఇవ్వలే ఆత్మ మిగతా జనాలు నడిపించడానికి దేవుడు తన ఆత్మని ఇచ్చిండు ఎందుకంటే పరుశుధాత్మ అభిషేకం దేవుని ఆత్మ లేకుంటే నువ్వు నడిపించలేవు దేవుని ఆత్మ ఎందుకు ఉండాలా నీళ్ళు ఓపిక సహనం దీర్ఘ శాంతం అవన్నీ ఆత్మ ఫలాలు అవన్నీ ఉంటేనే లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సేవ చేయలేవు నీకు ఆశానిగ్రహం ఉండాల సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా ఎవడో ఏదేదో మనకు అంటూ ఉంటారు మనందరికి వ్యతిరేకిస్తూ ఉంటుంది ఒక దశలో అయినా కానీ సరే నువ్వు వాటి అన్నింటి భరించాలా సహించాలా అట్ట చేస్తేనే నువ్వు మోసేలాగా నువ్వు నడిపించగలవు తర్వాత నువ్వేం చేయాలి నీ నుంచి కూడా ఇతరులకు కూడా వెళ్ళిపోవాలా నువ్వు ఒక్కడవి ఎంతకాలం చేస్తూ నీ కాలం ముగించిపోకముందు ఇంకొక నువ్వు ప్రిపరేషన్ చేయాలా అంటే మోసే టైం మోసే అంతవరకు చేయలేకపోయింది ఆయన వయసు కూడా మించిపోయింది ఆ టైంకి కానీ తర్వాత ఒక జనరేషన్ మనం తయారు చేయాలంటే నీలో ఉన్న ఆ ఆ తలాంతో ఇతరులకు కూడా మనం ఇవ్వాలి కదా పంచుకోవాలా అనేది ఎక్కడ చేసిన కానీ పంచుకున్నా కూడా ఏం లాభం డెబ్బై ఐదు మందికి ఇచ్చినా కానీ ఏం చేసిన వాళ్ళ మంది ఆగిపోయినారు ఒక ఇద్దరు మాత్రమే ప్రవశిస్తగలుగుతున్నారు చూడండి తర్వాత ఏం జరిగింది అప్పుడు ఒక యవనుడు మోస యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఎల్దాదు మెదాదులు పాలెంలో ప్రవశించి అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు ఆ గుడారం దగ్గర ఉన్నారు వీళ్ళిద్దరు మాత్రమే మాకు ప్రవచనం అని వచ్చింది ఇక మేము ఆగేది లేదని చెప్పి వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వాళ్ళు ప్రవశిస్తూ ఆ ఆత్మలో ఆనందిస్తూ వాళ్ళు చెప్ వచ్చి ప్రవశిస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా ఉన్నారు అప్పుడు ఏమై ఏం జరిగింది ఒక యవనస్తుడు వచ్చి చెప్తున్నాడు వాళ్ళందరూ అక్కడ పోయి అని చెప్పనప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది ఇక్కడ ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకుంటే మోస ఏర్పరచుకునిన వారిలో నూనె కుమారుడును మోసకు పరిచారకుడైన యహో మోషే నా ప్రవ్వ వాళ్ళని నిషేధింపమని చెప్పాను అంటే వాళ్ళని నిషేధించ ప్రవ్వ అని చెప్పని అక్కడ చెప్తాడు అక్కడ అంటే అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే మోసే లాగా వాళ్ళు కూడా ప్రవశిస్తున్నారు కాబట్టి మోసే ఏమన్నా ఆయనకి ఏమన్నా ఇమేజ్ తక్కువ అవుతుందా అని చెప్పి యహో శివ ఏం చేస్తుండో వాళ్ళని ఆపేద్దాం ప్రవ్వ అని చెప్పన్నాడు కానీ నువ్వెవరు ఆపని ఆపడానికి వీలలేదు కదా అక్కడ మోసే చెప్తున్నాడు అందుకు నా నిమిత్తం నీకు రోషం వచ్చినా అంటే మోషే దగ్గర చిన్నతనం నుంచి యవనస్తుల నుంచి యవోశ మోసతో పాటు ఉన్నాడు పరిచారకుల్లాగా మోస గురువు శిష్యు గురువు ఆయన శిష్యుల్లాగా చూడండి అయితే ఆయన అంటే వీళ్ళు వీళ్ళంతా మౌనంగా నీవు ఒక్కడే ప్రవర్తిస్తుంది ఎటుడు చెప్పు డెబ్బై మందిలో అరవై మంది మౌనంగా ఉండి ఈ రెండు ఇద్దరు మంది ఆ సమాజంలో వాక్యాన్ని ప్రకటిస్తుంటే మీకేమనిపిస్తుంది చెప్పు ఆ లీడర్కి ఏమనిపిస్తుంది ఏమని పిల్లలు అక్కడ కానీ పక్కన వాడు సలహా ఏమి ఇస్తున్నాడు వాళ్ళ ని కదా అని అని చెప్తున్నాడు అక్కడ అక్కడ ఏం చెప్తుడు మోసే నా నిమిత్తం నీకు రోషం వచ్చినా ఎహోవ ప్రజలందరూ ప్రవక్త లగునట్లు తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను హలలుయ అంటే దేవుని ప్రణాళిక ఏంది ప్రతి ఒక్కరు ప్రవక్తలు కావాలా వాళ్ళు కూడా ప్రవక్తలు కావాలా కానీ ఎక్కడైతున్నారు ప్రవక్తల్లాగా మన ప్రవక్తలను చెప్పుకోము ప్రవక్త అంటే ఏంది దేవునికి ప్రతినిధి కదా ఈ లోకాన్ని తృణీకరించుకుని ప్రభు కొరకు ఆయుత్త జనాల్ని సిద్ధపరిచేవాడు ప్రవక్త ఆ రీతికి వాళ్ళు ఆయన ఆయన సందేశాలు ఇస్తున్నప్పుడు అది జనలకు పోయి తయారు ప్రభు చెంత నడిపించే ఈ కాలంలో కూడా ఉంటారు ప్రవక్తలు ఉన్నారు కానీ మనం ఏం ప్రవక్తలు కాదు అలాంటి బిరుదు కూడా మనకు అవసరం లేదు ఆమోసలాగా నేను ప్రవక్తను గాను ఆయన ప్రవక్త శిష్యులు ఒకడైనా నా పాటికి నేను పోయి అడవులో ఎక్కడో కొండల్లో గృహంలో ఆ పశువులు ఎద్దులు కాసుకుంటుంటే దేవుడు ఎగోవ నాకు ప్రత్యక్షమై నాకు చెప్పి నువ్వు పోయి ఎరిశీలంలో పోయి ప్రవచించమని కాబట్టి నేను ప్రవచిస్తున్నా అని చెప్పి చెప్పిన అలాంటి పిలుపు కలిగిన వాళ్ళం చూడండి ఎందుకంటే ఆయన మనకి ఇచ్చిన కదా ఆ ఏ రీతిగా ఆయన ఇచ్చిన భారాన్ని పోయి ప్రకటించండి జనులకి పశుధాత్మ పొందుకున్న వాళ్ళు కూడా కూడా అక్కడ ఆ డెబ్బై మందిలో కూడా దేవుని ఆత్మ మోసలో ఉన్న ఆత్మ పాలు కొంత ఆ స్పిరిట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ అరవై ఐదు మంది అక్కడే ఉన్నారు ఇద్దరు మాత్రమే పోయి ప్రవచించారు మరి మిగతా వాళ్ళు ఏమైనట్టు ఆగిపోయినట్టే కదా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నీకు నువ్వు ఎట్లా ముందు కొనసాగించుకున్నప్పుడు నువ్వు ఏ రీతిగా నువ్వు ప్రభు కొరకు నడిపించగలవు తర్వాత ఆ భారాన్ని నువ్వేం చేయాలా ఇతరులకు కూడా నువ్వు పంచుకోవాలా నీకు ఇచ్చిన తలాంత ఇతరులు కూడా పంచుకో నువ్వు ఒక్కడే భరించలేవు అందుకు ఇసుకొచ్చేసింది మోసకి ఒక దశలో నీ కాలం వరకు నువ్వు భారాన్ని భరిస్తావు నీకు దేవుడి ఇచ్చిన ఆ తలాంతులు ఇతరులకు నువ్వు పంచుకున్నప్పుడు ఆ సీక్రెట్స్ అవన్నీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకొని ఇతరులకు ఇంకొక జనరేషన్కి మనకి ఇవ్వాల ఆ రీతిగా ఉన్నప్పుడే మనం ఆయన కొరకు నిలబడగలం అనేకులను శిష్యులుగా తయారు చేయగలం మనం కాబట్టి అది ఒక్కరి వల్ల కాదు కదా అనేకులు ఆ రీతికి చేయగలిగితేనే ఈ లోకంలో రక్షణకు ఎంతో మంది వస్తారు ఎన్నో ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడుతుంది ఒక మోసేనే మళ్ళీ ఇంకొక ఇంకొక దేశానికి నడిపించాలంటే మిగతా వాళ్ళు ఏం కావాలా అంటే దేవుని దృష్టిలో పాత నిబంధన కాలంలో కూడా ఉంది ఆయన ప్రజలంతా ప్రవక్తలాగా ఉండాలని ఎవరైతున్నారు ప్రవక్త లాగా భారం వేసుకొని పోతున్నారు ఏది కొంచెం నొక్కిడి దగ్గర కొంచెం ఏదన్నా అయినా కానీ నాకు అవసరం లేదని చెప్పి అలిగిపోతూ ఉంటారు అది కాదు కదా దేవుని విధానం యోనా ఏం చేసిండు దేవుడు చెప్పిండు నేనువే పట్టానికి సువార్త ప్రకటించమని వాళ్ళు వాళ్ళ వాళ్ళ బయక పాపంలో జీవిస్తారు పో యోనా నువ్వు పోయి ప్రకటించి అంటే యోనా ఏం చేసిండు నిలివే పట్టణానికి పోకుండా తర్శిషుకు పోయిండు నిలివే పట్టణానికి ఎందుకు పోలేదంటే దానికి ఒక ఒక విధానం ఉంది భవిష్యత్తులో అర్షిరులు వచ్చి వాళ్ళంతా ఇసరాల ప్రజల మీద దండెత్తి వచ్చి ప్రవచనం ఉంది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే ప్రవచనం నువ్వు అది చూస్తున్నావా ఈ క్షణానికి దేవుని పిలుపు నువ్వు చూస్తున్నావా ఎప్పుడో ఏదో జరుగుతుంది అదే మన సేవకుల్లో ఏంద బలైతే ఏంటంటే అన్ని ముందు ఆలోచనలు చేస్తూ ఉంటారు విశ్వాసంలో అడిగేయరు అడిగేయక ముందే భవిష్యత్ అంతా చెప్పేస్తారు ముందోడి అటు ఉన్నవాడికి ముందుకు ఏం పోతాం చెప్పు మనం నిస్వార్థంతో మనం ఎప్పుడైతే అడిగేసి ముందుకు పోతామో అప్పుడే ప్రభు కొరికి గొప్ప కార్యాలు మనం చేయగలవు మోస ఒక్కడే స్టార్ట్ చేసిండు ఎన్నో ఆయనకి సందేహాలు ఉన్నాయి అన్ని దేవుడు తీర్చిండు ముందుకు నడిపించిండు గొప్ప సేవ చేసింది ఆయన ఒక ప్రవక్త కాబట్టి యోనా ఏం చేసి యోనా ఏం చేసిందంటే యోనా ఏం చేసిండంటే తర్శిస్తూ పోయిండు తర్వాత దేవుడు ఏం చేసిండు మళ్ళా తీసుకొచ్చిండా లేదా మళ్ళీ తీసుకొచ్చిండు తర్వాత మళ్ళీ అప్పుడు కూడా నాకు తృప్తి లేదు చెప్పిండు సువార్త చెప్పినా కానీ అది నా ఆయన అది ఎట్లా నాచినవద్దని చెప్పి కోరుకుంటున్నా ఉన్నాడు చూడండి అట్లా మారుతూ ఉంటుంది ఒక దేనంలో మన మైండ్ సెట్ అట్లా ఉండడానికి వీలేదు కదా యోనా కూడా గొప్ప ప్రవక్తనే ఆయన గురించి మనం చెప్తలేం కానీ ఒక దశలో మనకి ఎలాంటి విధానాలు మనం పోతున్నప్పుడు ఎలాంటి సందర్భం ఎదురైతే అది నువ్వు ఎట్లా ఫేస్ చేయగలతో ఆ టైంలో నీ భారాన్ని మర్చిపోతున్నావా నువ్వు లేచి నిన్నమే పట్టాను బొమ్మంటే నువ్వేం చేస్తున్నావు పోయి చెప్పాల్సింది పోయి తరచి ఎందుకు పోతావు ఆ సముద్రంలో ఎందుకు నువ్వు వేయి వేయబడాలా అంటే అప్పుడుదా ఏసేంత వరకు నీకు గుర్తుకు రాలేదా చూడండి అందుకే అడుగడుగున ప్రభు మన మనకు మన మనకు బాధ్యతను మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఈ కేబిపిఎం గ్రూప్ లో ఉన్నావంటే ఇలాంటి గొప్ప గొప్ప ప్రవచనాత్మకమైన వాక్యాలు మనం ధ్యానిస్తామంటే అది దేవుడిచ్చిన పిలుపు కదా ప్రవక్తలో ఉన్న ఆత్మ మనలోకి దేవుడు ఇచ్చిండు మన అందరిలో ఉంది పాత నిబంధకంలో ప్రవక్తలో ఉన్న ఆత్మ అంటే ఆ వాక్శక్తి అలాంటి అలాంటి స్పిరిట్ ఉన్నప్పుడే అలాంటి ఈ లోకాన్ని మనం ఛేదించుకొని మన ఈ మతపరమైన జీవితం నుంచి వాళ్ళు అన్నిటి నుంచి మనం బయట మనకు బయటకు వచ్చి ఇలాంటి వాక్యలు మనం ధ్యానిస్తూ దేవుడిని తెలుసుకుంటూ అనేకులు మనం ప్రిపేర్ చేస్తామంటే ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చిండు ఈ లోకంలో అలాంటి పరిస్థితి లేదు కానీ మనక ఆ డెబ్బై మందిలో లో వందమంది లాగున్న ఇద్దరు లాగున్నామా అందరికి ఇచ్చిండు కదా దేవుడు తన ఆత్మను కాబట్టి మనం ఎందుకు దాన్ని వాడుకోలేకపోతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలా మన భారాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు ఎన్ని అనాంతరాలు ఎదురు సరే వాటన్నిటి మనం షేధించుకొని మనం ముందుకు పోవాలా అందరూ మోసేలాగా కావాలా ప్రవక్తల్లాగా కావాలని ఇక్కడ మోసేనే చెప్తున్నాం డైరెక్ట్గా చూడండి కాబట్టి మనం కూడా అలాంటి అలాంటి సేవకుల్లాగా మనం ఉన్న దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం కూడా అనేకులు సిద్ధపరచాల ప్రభు కొరకు ఈ ఈ ప్రయాసంలో మన ఎంతో మన కష్ట మన బాధలు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి డెవిడియేషన్స్ వస్తూ ఉంటాయి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎన్నో వస్తూ ఉంటాయి కానీ అంత సహోదర భావంతో ఏక హృదయము ఏక ఆత్మ కలిగి అపోస్తులు బోధలు ఉన్న వాళ్ళు ఎంత ఏం చేశారు ఒకటే ఆత్మ కలిగి ఒకటే ఆత్మలో పానం చేసిన వాళ్ళు వాళ్ళంతా ఒకటిలాగా ఉన్నారు అపోస్తుల బోధలు ఉన్నంటే మన అపోస్తుల బోధలు ఉన్నవంటే అందరూ ఒకే హృదయం కలిగి ఉండాలి కదా ఒకటే ఆత్మ కలిగి ఉండాల కానీ ఆ రీతిగా వాళ్ళు ఈ లోకంలో ఎక్కడున్న ఆ రీతికి లేదు కాబట్టి మనం ఆ రీతిగా ఉండకుండా అపోస్తుల బోధ అన్నప్పుడు వాళ్ళు ఆరంభించి పునాది వేసింది ఆ పునాది మీద మనం కట్టబడ్డం అపోస్తులు ప్రవకరించిన పునాది మీద ఈ పునాది మీద మనం అనేకులు నడిపించాలా అలాంటి భారం మనం కలిగి మనం ఉండాలా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ వాటి మనం షేదించుకొని మనం పోతూనే ఉండాలా లేని విషయంలో కూడా మనం చింతించకుండా మనకి ఎంతో ఓర్పు సహనం అవసరం ఈ చివరి కాలంలో అనేకులు ద్వేషిస్తూ ఉంటారు ఓపికతో మనం మనుషులకు టైం స్పెండ్ చేయాలా సమాధానం చెప్పాలా ఎందుకంటే అది నీ వల్ల కాదు ప్రవ్యే మనకు ఆ టైంకి అది చూడండి నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఆరు లక్షల మంది ఇస్రాయల్ ప్రజల్ని అనుకుంటా నేను వేసుకున్న ప్రశ్న ప్రవ్వ ఒకవేళ ఆరు లక్షల జనాంగం నాకు ఇస్తే నేను మోసేలాగా నడిపించగలను ప్రవ్వ మోసేగా ఆరు లక్షల మంది జనాలను ఇస్తున్నారు ఒకవేళ నాకు పది లక్షల మంది జనాన్ని ఇస్తే నేను మోసేలాగా నడిపించగలను దేశానికి వేసుకోగలరా మన ప్రశ్న మరి మోసేలాగా మనం ఉంటేనే కదా అట్లా నడిపించగలం నేను మోసాను అని కాదు కదా అంటే మోసే ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు అనేది మనకు ప్రశ్న నువ్వు అలాంటి బారాంగళకి ముందు పోగలవా వాటన్నిటిని సహించగలవా భరించగలవా క్షమించగలవా సరి చేయగలవా ఒక పాత్ర తయారు చేయాలంటే ఎంత ప్రయాసం కావాలా అంత ఈజీగా అయిపోతుంది ఆ పాత్ర నువ్వు శ్రమించాలా ఓపిక తెచ్చుకోవాలా పాత్ర తయారు చేసే వాడు ఎంత ఓపిక తెచ్చుకుంటాడు మనం కూడా ఒక పాత్ర లాంటి వాళ్ళమే కదా కాబట్టి మనకు అలాంటి ఓర్పు మనకు అవసరం మోసి అట్లా చేసింది కాబట్టి ఆరు లక్షల మంది జనాన్ని నడిపించిండు రాబోయే కాలం ఎవరు తెలుసు నీకు పది లక్షల మంది ఒక దేశాన్ని నీకు ఇస్తారని రక్షణ నడిపినానికి ఎవరు తెలుసు మరి నువ్వెట్లా ఉండాలా సాత్వికం దీన మనసు కలిగి ఉండాలా ప్రతి దశలో ప్రభుకు మాదిరిగా మనం జీవించినప్పుడే అనేకులు మనం సంపాదించగలం పౌలు చేసిన ప్రేమ పౌలు ఇవన్నీ కాక సంఘములు గుచ్చిన చింత కూడా నాకు ఉందన్నాడు కాబట్టి సంఘాలు గుచ్చిన చింత కూడా మనకు ఉండాల సంఘాలు ఇప్పుడు ఏమైపోతున్నాయి అంత భయంకరంగా కానీ ఒకటి ఎవరు సమకూర్చాలా ఎవరు దాన్ని సరి ఎవరు జమ చేయాలా ఆ భారం దేవుడు మనకి ఆ భారం మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రతి దశలో మన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏమన్నా బలహీతలు ఉన్నా కానీ మన సరి చేసుకోవాలా ఎందుకంటే అందరూ బలహీనలే కానీ బలవంతుడైన మన ప్రవ్వే ఆ బలహీతల నుంచి నాకు విడిపించి ప్రవ నన్ను బలవంతుడుగా తయారు చేయ ప్రవ్వ అనే ప్రార్థన ప్రయాసం మనకి ఎంతో అవసరం కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడొద్దు మోసే ఎన్నో అవంతరాలు ఏదైనా ఇచ్చినా ఆయన ఒక దశలో ఆయన అంతా ఇసుగుపోయినా దేవుడు మార్గం చూపించాడు కాబట్టి ఏదో రూపంగా నీకు మార్గం చూపిస్తూ ఉంటాడు ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోవాలా నీకు బయలుపరచబడిన ప్రతిది నువ్వు పంచుకో ఎవరు ఏ రీతిగా ఈ లోకంలో మనం తృణీకరించినా కానీ మన మటుకు ఆయన మన పిలుపు మటుకు మనం మర్చిపోవడానికి వీలు ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది దేవుడు రాకుండా బహు సమీపంగా ఉంది మనం అనేకులు మనం సిద్ధపరచాలా అలాంటి భారం కలిగి మనం పోవాలా ఆ భారం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని మనకి ఇచ్చిన దేవుడు భారం అనుగ్రహించండి ఆయన భారం కానీ అది కొనసాగించుకోవాలి మనం ప్రయాసంతో ప్రయాసంతో కొనసాగించుకోవాలా కాబట్టి అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి నీకు వందాలిసయ్య మోసే ద్వారా ప్రభావ మీరు మా ఈరోజు మాతో మాట్లాడిన ప్రభ ఆరు లక్షల మంది ఇస్రాయల్ ప్రజల ప్రభావ మోసే ఆ దేశానికి నడిపించడం అంటే ఆ మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ప్రభావాలు ఎంతగా నిజగించినారు అయినా కానీ ప్రవ్వ మోసేని ప్రభావ మీరు ఇచ్చిపెట్టలేదు ప్రభ మోసే ప్రతి దశలో నిరుచాపడినా కానీ ప్రభావ మీరు బలపరుస్తూ మీరు ఆదరిస్తూ ప్రభ మోషే ద్వారా నడిపించారు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినారు ప్రవ్వ కాబట్టి ఆ జనాల్ని అన్నిటిని భరించిన ప్రవ్వ ఒక తండ్రి తన పిల్లలు నడిపించిన రీతిగానే నడిపించిన ప్రవ్వ మేము కూడా అదే ప్రయాసం కలిగి ఉండాల ప్రవ ఎందుకంటే అనేక జనాలు మీరందరూ మమ్మల్ని కన్నారు ప్రవ్వా కాబట్టి మీకు ప్రతినిధిగా ఉన్న మేము కూడా ప్రవ అనేకులను ప్రభా పిల్లల తండ్రులు నడిపించినట్టు ఒక తండ్రి లాగుండి ప్రవ్వ మేమందరినీ ప్రభ మీ బిడ్డలను మీ చింతకుని మేము నడిపించాల ఎందుకంటే ప్రవ్వ వాళ్ళంతా పిల్లల్లాగా ఉన్నారు ప్రవ్వ పసి పిల్లల్లాగా ఉన్నారు వాళ్ళందరినీ ప్రవ్వ మీ వాక్యంలో బలపరిచిదైనా తీసుకొని మీ శని తీసుకొని రావాలి ఒకనొక దినం అలాంటి సేవలోమ నడిపించండి అలాంటి భారం కలిగి ఉండాలా ఆ భారం ప్రతి క్షణం మేము జ్ఞాపకం సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రవణుడు పౌలు భక్తుడు కాబట్టి మీ ప్రతి దశలో సువార్త చెప్పాలా ఎక్కడ అవకాశం ఉంది అక్కడ మేము చెప్పాలా ప్రవ్వ కాబట్టి అలాంటి కృప మాకు అనుగ్రహించండి ప్రవ్వ ఆ భారం ప్రతి క్షణం మేము జ్ఞాపకం చేసుకొని ముందుకు పోవాలా అలాంటి సేవలోమందరూ నడిపించండి ప్రదర్శిస్తారు అందరు మీరు ఆస్వదించండి నూతనంగా అభిషేకించి మీకొక గొప్ప సాక్షిని పెట్టుకోండి రాబోయే దినాల్లో బహు విశేషమైన స్వార్థ ప్రకటించాలి మేము అనేకుల నుంచి ఇక కాలం బహు సమీప ఉంది ప్రభావం బహు త్వరగా ఉంది ప్రభావం మీరు సిద్ధపడాలి అనేకులు తండ్రి అలాంటి అభిషేకంలో మమ్మల్ని అందరిని నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిలు పరిశుద్ధ నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ చక్రవర్తి వాళ్ళ అల్లుడు చిన్న బాబు ఉండు కదా అశ్విన్ అబ్బాయి పేరు ఆ డెంగ్యూ ఫీవర్ తో నిన్న చాలా సీరియస్ గా డాక్టర్లు మేము ఇంత హోప్ ఇవ్వమని చెప్పిండ్రు తర్వాత ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసినాము ఈరోజు చాలా బాగుండని చెప్పిండు నాకు కంటిన్యూ చేయండి ప్రార్థన అన్నాడు చక్రవర్తి అశ్విన్ ప్రార్థన చేస్తాను పరిశుధి వాగు తండ్రి మీకు వదనాలు ఏసయ్యా గొప్పత ఏవా మీకే కృతజ్ఞతలైనా ఈ ఉదయం నుంచి మీరు మాతో సహా నుండి నడిపించినందుకు ప్రతి పనిలో మీరే మాకు తను మళ్ళీ సహాయపడినందుకు వదనాలనైనా ఏ ఎటువంటి గొప్పతనం లేదు మాలో ఎటువంటి ఆధిక్యత లేదు పనికి రాని వాళ్ళు మమ్మల్ని మీరు స్పెషల్ గా ప్రేమించిన ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వదనాలకు ముఖ్యంగా తండ్రి ఈ మధ్యాహ్న మేము ప్రార్థిస్తుండగా ప్రభావ అశ్విన్ బాబు గురించి ప్రార్థిస్తున్నాం ఆ ముట్టి స్వస్థ అవుట్ ఆఫ్ డేంజర్ తీసుకొచ్చినారు అడ్డెంగ్ పారాసైట్ ని గద్దించినందుకు మీకు వందనాలు ప్రభా తన లివర్ లో నుంచి వాటర్ తొలగించినందుకు మీకు వందనాలు ప్రొభ బ్రీదింగ్ ప్రాబ్లం సమస్య నుంచి విడలు వందనాలు జ్వరాన్ని గద్దించేందుకు మీకు వందనాలు థ్యాంక్ యూ లాడ్ ఆ బిడ్ని గొప్ప సేవకునిగా తయారు చేయమని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తల్లి ఎంతగానో వేదన పడుతుంది నేను నడిదినం నా ప్రభ ఏదైనా మా సమాధానం ఉంది అంటే కేవలం మీ వలన కలిగింది ప్రభావ దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రాబ్లు మీకే చెల్లించుకుంటున్నాం అంటే ఎంతో మంది ఉంటున్నారు బాబా హాస్పిటల్స్ అలా బాధపడుతున్నాయి మీ చింతగా రాని స్థితిలో ఉన్నారు డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కానీ మనుషులు మీ మీద ఆధారపడతలేరు ప్రభావ కనికరించండి ఇప్పుడు వారిని మీ తట్టు ఆధార మీ మీద ఆధారపడలాగానే సహాయపడండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులు పెట్టుకున్నైనా ముఖ్యంగా ప్రభావ చక్రవర్తి జీవితంలో అద్భుతకరం జరిగించండి వారి వారి మిస్సెస్ మాధురిని కూడా మొట్టి స్వస్థపరిచి వారి జీవితంలో ఒక సమాగం తెచ్చండి గొప్ప సాక్షిని లోకలకు తీసుకొని రమని ప్రారంభిస్తున్నాం ప్రతి బ్రదర్ సిస్టర్ అందరినీ ఆశ్రయించండి ప్రభావ మూసి ఎటువంటి ప్రయాసంతో నిబంలందరి నడిపించండి ప్రోభ దేని విషయంలో అతిశయించలేదు దేని విషయంలో అసూయపడలేదు ప్రభావ మేము కూడా దేని విషయంలో అసూయపడడం తండ్రి అసూయ దూరం అవును కాక ఏసు క్రీస్తు నమంన అనేకులు ప్రవచించాలి అనేకులు అనేకుల నిచ్చ ఆ దాని మేము ప్రోత్సహించాలి అటువంటి వారిని మేము సపోర్ట్ చేయాలి వాళ్ళు ఎటువంటి వారైనా కానీ అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించి మీరు అక్కడి ఏసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవాయ్య నీకు వందనాలు ప్రభావ తండ్రి నీకే స్తులు స్తోత్రములు ప్రభావ తండ్రి గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తివారముల ప్రభావ నీ కంటి పాపలే కాచి కాపాడి యొక్క దినముకు తండ్రిని యొక్క నూతన కృప అనుగ్రహించినందుకు నీకు వేలాది వంద నాలుగు కోట్ల అధికృత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏస్త వేగములు కలుగును గాక అలెలియ దేవా తండ్రి ప్రభా ఇదిగో ప్రభా యొక్క అశ్విన్ అనే బాలుడు ప్రభానాయన డెంగ్యూతో బాధపడుతుంటే ప్రభానాయన మీకు ప్రార్థించగా ప్రభానాయన ఈ దినం మీరు సమాధానం ఇచ్చారు తన ఆరోగ్యాన్ని మీరు స్వస్థపరిచినారు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభానాయన ఇంకా ప్రభానాయన తనలో ఉన్న ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అశ్విన్ బాలుడికి కలుగును గాక తన తల్లిదండ్రులకు మీరే సమాధానం దయచేయండి ప్రభాన్ ఆయన ఆ కుటుంబంలో మీ పర్లోకపు శాంతి సమాధానం పెట్టండి వాళ్ళు కూడా ప్రభానైనా మీరు అక్కడకు సిద్ధపడాలా నేను రక్షణ పొందని వాళ్ళైతే యేసు క్రిస్తన్ వాళ్ళు రక్షణ పొందాలా ప్రభాన్ని రక్షణ పొందితే ప్రభానైనా తండ్రి వాళ్ళు ఆత్మీయంగా ఆయన వాళ్ళు ఎంతగానో అభివృద్ధి పొందాలా వాళ్ళు కూడా నీ సేవ చేయాలా ప్రభు అలాగే చక్రవర్తి బ్రదర్ వాళ్ళ కుటుంబంలో కూడా మీ పర్లోకపు శాంతి సమాధానం దయచేయండి నాయనా చక్రవర్తి బ్రదర్ కూడా మీరు తోడుండండి ప్రభా నాయనా ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం దయచేయండి మీ సేవలో వాడుకోండి ప్రభా నాయన తండ్రి మీలో ఫలించే మళ్ళీ లేపండి ప్రవా నాయన అలాగే ప్రభా నాయన తండ్రి వాళ్ళ మిస్సెస్ కూడా మీరే మంచి ఆరోగ్యం దయచేయండి నాయన వాళ్ళ జీవితంలో ప్రభా ఆ సిస్టర్కి మీరే గర్భపాలము దయచేయండి ప్రవా నాయన యస్సు పరిశుద్ధ నామంలో ప్రభా చక్రవర్తి వాళ్ళ బ్రదర్ కి ఆ చక్రవర్తి వల్ల మిస్సెస్ కి గర్భఫలం కలుగునుగాక ప్రభా అలాగే మోసేధారను వాక్యం ద్వారా మాట్లాడినావు నాయనా అవును ప్రభా సాత్వికులు ధన్యులు వాళ్ళు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని వాక్యం సెలవిస్తుంది ప్రభా అవును ప్రభా మేము సాత్వికంతోనే ఉంటేనే ప్రభా ఈ లోకమంతా ప్రభా నాయన నీ సువార్తను చెప్పగలం ఎందుకంటే ఈ లోకంలో రకరకాల మనుషులు రకరకాల ఆలోచనలు తలంపులు రకరకాల కులాలు మతాలు నాయన ఇలా ఉన్నారు ప్రభా కాబట్టి మేము ఎంత సాత్వికంతో ఉంటేనే ప్రభా అలాంటి వాళ్ళందరికీ నీ సువార్తని ప్రకటించగలం ప్రభా అది కేవలం ప్రభా నీలో ఉంటేనే ఆ సాత్వికం వస్తుంది ప్రభా మీరు దేవుడయ్యుండి కూడా ప్రభానైనా మీ శిష్యుల ఖాదాలు అడిగి ఎంతగా తగ్గించుకోవాలో ఒక మాదిరిగా పెట్టారు ప్రభా కాబట్టి ప్రభా మేము సాత్వికంగా ఉండాలా ప్రతిదీ ప్రభా నైనా తండ్రి మేము ప్రయాసపడాలా నీ భారం మా కాబట్టి అనేకుల కొరకు మేము ప్రయాసపడాలా అనేకుల్ని ప్రభా నాయనా ఆ పాపపు బంధకాల్లో ఆ యొక్క బానిసత్వం అంటే ఆ పాపపు జీవితమే ప్రభా కాబట్టి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో వాళ్ళందరూ పాపంలోనే ఉన్నారు ప్రభా కాబట్టి ఆ పాపం నుంచి వాళ్ళని విడుదల ఇచ్చి రక్షణలోకి నడిపించాలా అలాగే ప్రభా తండ్రి దాని కొరకు మేము ఎంతగానో ప్రయాసపడాలా ప్రభా ఎక్కడ మాలో నాయనా తండ్రి ఈ లోక గుణగా కోపము ద్వేషము అసూయ కుళ్ళు స్వార్థం ధనాపేక్ష దురాశ నాయన ఇలాంటి మాలో ఉండొద్దు ప్రభా నాయన ఎందుకంటే ఇవి మీలో లేవు ప్రభ మీలో ఉన్నది ఒకటే ప్రభ సాత్వికము వినయము దీర్ఘశాంతము ప్రభ నాయన మాలో అభిబుండాలా ప్రభ కాబట్టి వాళ్ళతో మేము నడుచుకోవాలా ఎక్కడ అహంతో ఉండకుండా గర్వంతో ఉండకుండా నాయన ఈ లోకం ద్వేషించినా కానీ మేము వాటన్నిటినీ పట్టించుకోకుండా ప్రభ నీ వైపే చూస్తున్నా ఆయన నీ వర్గ పరిగెత్తాలా ప్రభ నిన్ను చూస్తే మాకు ఇవేమీ అనిపించవు ప్రభా ఈ లోకమే కనిపించదు మాకు మీరు కనిపిస్తుంటే ఈ లోకంలో ఉన్నవి ఏవి మాకు కనిపించవు ప్రభ కాబట్టి మోస ద్వారా నువ్వు మాట్లాడినావు కాబట్టి మోస ఎట్లయితే ప్రభా నాయన నీ భారం కలిగి ప్రభాయన నీ బిడ్డలను అనేకులను ప్రభా ఆ బానిసత్వం నుంచి విడుదల ఇచ్చండు ఈరోజు అదే భారం అనేకమైన పాపంలో ఉన్న కూడా రక్షణలో నడిపించేలాగున మీరు మాకు తోడుగా ఉండండి మా నోటికి మీరు సహాయకుడుగా ఉండండి నా యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మీరు మాకు దయచేయండి ప్రభ అలాగే వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కన్నిక్రము కృప చూపించండి ఆ కలవరిసిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ఎంతో మంది టైఫాయిడ్ అని డెంగ్యూ అని యొక్క సీజనల్ ప్రభా ఈ వర్షాకాలంలో వచ్చే విష బాధపడుతున్నారు వాళ్ళందరినీ కూడా మీరు ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో ప్రభా ఏ దేశాల్లో ప్రభా అక్కడ ఉన్న ప్రతి క్రైస్తవులందరికీ మీరు తోడుగా ఉండండి ఆయన వాళ్ళందరినీ మీ కృపలో కాచి కాపడమని వాళ్ళంతా ప్రభా నాయన మతపరమైన జీవితం నుంచి ఆయన వాళ్ళ నాయన రావాలా విడుదల పొందాలా కాబట్టి ప్రతి ప్రాంతంలో ప్రభా మీ సేవకులను మీరు లేవనెత్తమని ఈ లోకమంతా నీ స్వార్థ ప్రకటించేలాగున్నా మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేమని నజరేడైన యేసు క్రీస్తున్ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధ ప్రేమ గల దేవాజయం గల తండ్రి ఏసయానికి వందనాలు ప్రభావ మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏములు మీకే చెల్లించుకుంటున్నాం ప్రభావ గడిచిన కాలము కాపాడి ప్రభావ మీ యొక్క చర్యలు తండ్రి దిన క్షణం ప్రభావ మన సజీవులెక్కలో మీ స్వనం వినే ధనత మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభావ మీకే కుట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మన ప్రవాహ మీ వత్యంధర మాట్లాడనారు తండ్రి అవునయ్య ప్రభా ఏ రీతికైతే ప్రభావోషన్ అయినా ఎంతో ఓపికగానే తండ్రి అయినా ఇస్రాయల్ ప్రజలను నడిపించిన ప్రభావ అంతే ఓపిక మాలో ఉండాలా ప్రభావ అయినా శ్రమలు సహించే గుణం ఉండాలా ప్రభావితి సహించే గుణం ఉండాలా ప్రభా అయినా ప్రభావ ఏది కూడా మేము చేయడానికి వీళ్ళు ప్రభావ అవును తండ్రి నేను ముఖ్యంగా ప్రభావ ఇస్రాయల్ ప్రజల వల్ల మేము ఉండడానికి వెళ్ళేది ప్రభావ అయినా ప్రతి క్షణం ప్రభావ మీకు దగ్గర కావడానికి మేము ప్రయత్నించాలా ప్రభా ఈ లోక మాలి అంటించకూడదు ప్రభావ ఎందుకంటే ఆయన ఇలా మా కొరకు తలర్శిలో రక్తం కావచ్చు మమ్మల్ని పరిశుద్ధపరిచినారు సేవా భారంతో ప్రభావ మీ యొక్క సిల్వా భారంతో ముందుకు సాగాలం ప్రభావం అటువంటి ప్రపంచం అనుగ్రహించింది తండ్రి మేము ఎక్కడ మీ సహాయం లేకుండా మేము ఏది చేయలేం ప్రభావం ఆయన మేము ఎంత మాత్రం వాళ్ళం ప్రభావ ఉంటేనే మేము బలవంతం తండ్రి మీరు లేకపోతే మేము బలహీనలం ప్రభావ అవును తండ్రి ఎలాగల్లా మిమ్మల్ని ధరించుకుని ముందుకు సాగాల ప్రభ ఎక్కడ ప్రతి చోట మీరు గొప్ప కార్యం జరిగించండి తండ్రి కృప్రహించండి తండ్రి జన కల సినిమా ప్రభావ అశ్విన్ బాబుని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రావా స్వస్థపరిచినందుకే మీకు వందనాలకు ఇంకా ఏవైతే బలహీనలున్నాయో ప్రవాటన్నింటినీ ప్రార్థిస్తున్నాం తండ్రి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నా కుటుంబానికి మీరు ఆదరణ కలిగించి నా కుటుంబంలో శాంతి సమాధానం అనుగురించిన ప్రార్థిస్తున్నాం ప్రభావ కుటుంబం అంతా ఏకాలక్షణ మట్లోకి వచ్చి ప్రభావ ఎవరైతే నాయన నిరాశ్రేయలేదు నా తండ్రి నీ నీ తట్టు తిరిగి ప్రభావ నేను మీకు మొర పెడుతుంటారు ప్రభా వారి ప్రతి మొరను ఆలకించండి ప్రభావ వారి ప్రతి ఒక్కరికి నేను మీ జవాబు అనుగ్రహించండి తండ్రి అనారోగ్యాలు గుండా ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా ప్రభావ ఎంతో మంది వెళ్తుంటారు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు అనుదిన ఆహారం అనుగ్రహించండి స్వస్థతను అనుగ్రహించండి ప్రభావ ఆయన మీరే వారిని సమస్యలను చేయగానేతండి ప్రభా ప్రతి ఒక్కరిని మీకు రాకడాకే సిద్ధపడే కృపను అనుగ్రహించండి ప్రభావ ప్రతి ఒక్కరిని ఆయన ప్రతి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృపను అనుగ్రహించండి ప్రభావ అండ్ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ప్రేర్ల పాల్గొన్న మా గ్రూప్లను ప్రతి ఒక్కరిని బయట కార్డు తీస్తున్నాడు ప్రతి ఒక్కరికి మీరే తోడండి ప్రభావ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిన ప్రభావ మీరే తోడుగుండండి నేను శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ ఎటువంటి అటాక్స్ ప్రభావ దృష్టి నుంచి రాకుండా ప్రభావ మీరే కాపాడండి తండ్రి ప్రతి విధమైన శ్రోదలని నేను ప్రతి విధమైన ఎటువంటి అపాయకరమైన స్థితులు రాకుండా కాపాడండి ప్రభావ ప్రతి దాన్ని ప్రతి ప్రతి సిచ్యువేషన్ ఎదురించే గొప్ప శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరం ద్వారా మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ రవి కూడా మీరు నా తండ్రి కుటుంబంలో మీరు శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ అనుకున్న ప్రతి ఇబ్బందులను దూరపరచండి ప్రభావ ఎటువంటి కీడులను దూరపరచండి ప్రాభ నేను మీరు విజయం అనుగ్రహించినారు ప్రభావ నా తండ్రి ఇంకే వందనాలు ప్రాభ నా తండ్రి నాయన మా కుటుంబంలో తండ్రి మీరే ఆశీర్వాదం అనుగ్రహించండి ప్రాభ పనులు తండ్రి రావాలో ప్రభావ ఇబ్బందులు కూడా దూరపరిచిన మీ గొప్ప చేసే కృపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావం మాధ్యాన కాల సమయంలో ప్రభావ స్వరం విని ఆయన మీకు మొరపెట్టే గొప్ప ధన్యత మాకు వందనాలు చెల్లించుకుంటూ క్రీస్తు పరిశుద్ధం ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి అమ్మేది గల మా తర్లుకప్ తండ్రి పరిశుద్రేన్ దేవ ఈసయ నాయన రక్షక ఈ మధ్యాహ్న కాలం మందు మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు చిన్న బాబు అశ్విన్ గురించి విన్న మంచి వార్తగా మీకు వెళ్ళలేని వందనంబులు స్తోత్రములు వేసా ఆ డెంగ్యూ పారాసైట్ ఏదిందో ఆ బాబు శరీరం నుంచి వదిలి వెళ్ళాలి బాబుకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్య బలములను అనుగ్రహించండి సయా ఇంకా డెంగ్యూ ఫీవర్స్ నిఫా వైరస్ అనే చిన్నపిల్లల్ని కొత్త కొత్త ఫీవర్స్ వస్తూ ఉన్నాయి స ప్రభాన బేబీస్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమాన్ని అనుగ్రహించండి వారికి జ్వరాలు కానీ ఇంకా డిసీజెస్ ప్రభ యేసు ఏ బిడ్డను ఏ డిసీజ్ తాక కూడదు వేసా ఇంకా ప్రభ ఈ కరోనా ఆర్ ఫ్యాక్టర్ అని కూడా కొత్త కొత్తగా న్యూస్ వినిపిస్తూ ఉన్నాయి సార్ ఈ కరోనా వైరస్ ని కూడా నశింపజేయండి సేయా కేసెస్ ని మీరే తగ్గించండి సే ప్రభ నాయన రక్షకా గ్రూప్ సభ్యులను అందరినీ కాపాడండి సే కవిత సిస్టర్ గురించి ప్రే చేస్తున్నామే సార్ ఈ రోజైతే ఫోర్త్ కిమోథెరపీకి వెళ్ళడా అంటుంది సార్ కావాల్సిన బలాన్ని శక్తిని మీరే అనుగ్రహించండి సార్ ఆయుష్ ని మీరే అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక అనాథాల కోసం నిరాశ్రయుల కోసం విధివరాళ్ళ కోసం ప్రే చేస్తున్నాం వారి నీడ్స్ అన్నిటినీ మీరే మీట్ చేయండి సయ ఏసఐనాయన రక్షక ఇంకా నిరుద్యోగుల కోసం ప్రే చేస్తున్నాను వారికి తగిన టైంలో మంచి ఉద్యోగాలను మీరే అనుగ్రహించండి సయ అందరినీ మీరే కాచి కాపాడి దేవించి ఆశ్వదిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది నెంబర్లు క్రీస్తు చేస్తామం పెద్ద పాపంత వినయంగా వేడుకొచ్చున్నాను దేవ ఓమెన్ మన ప్రభుైన ఏసుక్రీస్తు కృప సమద నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆమెన్